పరుశుదు దేవా మీకు వందాలైనా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలకారకుడా ఆది సాంబుధురే మీకే వందాలైనా ప్రవ్వా ప్రతి విషయంలో మీరే మాకు తోడేని నడిపిస్తూ ఓ ప్రవ్వా ఈ ఘర్షణ కాలం అంతా కాపాడి సురక్షితంగా ఈ సన్నిధికి చేర్చినారు ప్రవ్వ మిమ్మల్ని స్తించి గనపరిచే బిడ్డలగా మమ్మల్ని తయారు చేయమని ఓ ప్రవ్వా యోగ్యంగా మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రవ్వా మీ యొక్క తనిమని సత్యాన్ని గ్రహించి మీ యొక్క ఆజ్ఞాన్ని గైకొని దాని ప్రకారంగా జీవించే బిడలుగా తయారు చేయండి యుగ సమాప్తి చివరి మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా దాసులుగా మేము ఉండేలాగా సేపడండి ప్రవ్వా యోగ్యతతో ప్రవ్వా మీ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించే బిడలుగా తయారు చేయండి మా హృదయలను పరిశీలించండి ప్రవ్వా ఇంకా ఏమైనా ఆస్కారం ఉందంటే చూపించండి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కృపల మేము అటువంటి జీవిత భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఆయొక్క మీ కా గ్రంథంలోని వాక్యాలను కొంతకాలం నుంచి మేము ధ్యానిస్తాం అయినా మీరేమో అతను మాట్లాడుతున్నారు ప్రవ్వ ఆ ప్రవ్వా ఆ ప్రవచనాలను మేము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నదైనా వాటిని అర్థం చేసుకోవడం కష్టంగానే కాదు ప్రవ్వ వాటిని జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కానీ మీరే నమ్మదగిన వాళ్ళు ప్రవ్వ మీరే మాకు సహాయకులునైనా మీరే వాటిని అర్థం చేయమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఆ వాక్యం మీది ప్రవ్వా వాటిని అర్థం చేసుకుని దాన్ని మేము నెమరు వేసుకోవాలి ప్రవ్వా దాన్ని మర్చిపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం వాటిని తిరిగి తిరిగి మేము జ్ఞాపకం చేసుకోవాల ప్రవ్వ వాటిని అనేకులకు మేము ప్రకటించాల ప్రవ్వా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థించినాం ఈ సాయంత్రం సమయంలో ప్రవ్వా ప్రతి ఒక్కరి మీ యొక్క మిటికెళ్ల భద్రపరచుకోండి వాక్యం ప్రకారంగా జీవించే బిళ్ళగా తయారు చేసి మీ రాక వరసపరుచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెలియా ఈ రోజు మార్చ్ పదిహేడవ తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మీకా గ్రంథంలోని వ్యాఖ్యలను మనము చూస్తున్నాము కొన్ని నెలల నుండి కనీసము ఇరవై వారాల నుంచి ఈ యొక్క వ్యాఖ్యలు ధ్యానిస్తున్నాం ఇది ఇరవై వారం లేక ఇరవై వారం ఏడవ అధ్యాయానికి వచ్చిన మనం పోయిన వారము క్లుప్తంగా మొదటి కొన్ని వర్షాలు ధ్యానించినాం ఈ రోజు కొంచెం దీర్ఘంగా ధ్యానిస్తాం మీకా గ్రంథము ఏడవాధ్యాయం దానికి ముందు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా ఇస్రాల్ పెద్దలు ఎందుకు అంతగా చెడిపోయినారు అన్న విషయం మీకా ఎందుకు వేదనతో వాటిని మనకి చూపిస్తున్నాడు వాటిని ఎందుకు దేవుడు మరి విశేషంగా భద్రపరిచినాడు గతంలో జరిగిపోయిన వాటిని బైబుల్లో భద్రపరిస్తే అర్థం ఏమనుందా అర్థం లేదు కాని భద్రపరిచి మనకు చూపిస్తుంటే ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంది ఏంది అర్థం అంటే ఈ యొక్క తిరిగి తిరిగి నెరవేరుతాయి అని ప్రభు మనకి జ్ఞాపకం చేసిండు నోవా దినములు ఏరీతి గుండెనో మనుషు కుమారి రాకడా దినములు ఆ రీతిగా అన్నాడు అదే రీతిగా సుధమ గుమర కాపురస్తుల కాలంలో ఏరీతి ఉండెను అగ్ని గంధకములు ఆ పట్టణాల మీద కుమ కుమరిం చెబడక ముందు అదే రీతిగా మన ప్రభు రాకడా సమయంలో ఉంటే అని అంటే వాటిని తిరిగి తిరిగి రప్పిస్తాడు అదే ప్రసంగి కూడా మనకి జ్ఞాపకం చేసిండు ప్రభువు వాటిని తిరిగి మన కాలానికి రప్పిస్తాడు కానీ వాటిని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించే బాధ్యత మటుకు మన మనం వాటిని గ్రహించాల ఎందుకంటే శిష్యులు ఈ ప్రశ్న మతవార్త ఎనా ప్రభుకేశారు అతను ఆ యొక్క కొండ మీద వాళ్ళతో పాటు కూర్చొని శిష్యులు చూపిస్తున్నారు ఈ దేవాలయము ఎంత బాగా కట్టబడింది ఈ దేవాలయపు రాళ్ళని చూడు ఎంత అంటే దాని డిజైన్ దాని ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఎంత బాగున్నాయి అని వాల్ పొగుడుతున్నారు మందిరాలను పొగిడే జీవిత విధానం మన ఈ రోజుల్లో శిష్యులు ఏ రీతి అయితే ఆ మందిరాన్ని ఆ రీతిగా పొగుడుతున్నారో ఈ రోజుకి మతక్రైస్తవ జీవితంలో మనము మందిరాలను పొగుడుతూ ఉంటాం కాబట్టి మందిరాలను పొగిడినప్పుడల్లా అంటే ఏంటంటే దేవునికి రావాల్సిన పొగడతారు దేవునికి రావాల్సిన మహిమను మనం ఎట్టి పరిస్థితుల్లో మందిరానికి ఇవ్వడానికి వెళ్లేదు అందుకే ప్రభు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసిన శిష్యులై మీరు చూస్తున్నారు కదా ఈ దేవాలయము ఇంత బాగుందని మీరు అనుకుంటున్నారు కదా సులమోనూ కాలం నుంచి కట్టబడిన దేవాలయం ఎన్నిసార్లు కూలిపోయింది ఎన్నిసార్లు కూలిపోయింది అన్న విషయం మీరు బాగా అర్థం తీసుకోవాలి అది నిజంగా దేవుని దేవాలయం అయితే ఎందుకు అన్నిసార్లు కూలిపోవాల దేవుడు ఎందుకు దాన్ని ఆపలేడు దేవుడు ఖచ్చితంగా ఆపచ్చు కదా అది ఖచ్చితంగా ఆయన ఏర్పరచుకున్న పరిశుభాలయం అయితే ఆయన ఏర్పరచుకున్న పరిశుధ ఆలయము మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ కాదు అన్న విషయాన్ని రుజుపరచడం కోరికే శత్రువులకు ఆ మందిరా మీద హస్తాన్ని ఆమోదించింది దాన్ని కూలగొట్టడానికి వాళ్ళకి ఆమోదిచ్చింది ఎందుకంటే దేవుడు ఆమోది ఇవ్వకపోతే గాని ఎవరైనా ఆ దేశానికి వచ్చి ముట్టడి వేయరు ఆ దేశాన్ని నాశనం చెయ్యరు కాబట్టి సొలమోను కాలం తర్వాత అది ఎన్నిసార్లు కూల్చివేయబడడము బబులును కాలంలో కూల్చివేయబడము దాని తర్వాత మన ప్రభు కాలంలో కూల్చివేయడము మన ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్లిపోయినాక అది సంపూర్ణంగా కూల్చివేయబడడం ఈరోజు లేదు ఆ బిల్డింగ్ అటు మందిరం లేదు కాబట్టి ఆయన ప్రవచనం ఏందంటే మీరు చూస్తారు కదా ఈ మందిరము చాలా బాగుందని మీరు పొగుడుతున్నారు కదా ఒక రాయి మీద ఒకటి రాయి మీద రాయి ఉండకుండా అవి పరదురయబడను అని హెచ్చరించింది కాబట్టి మందిరాలు పడదోయబడడం అనేది ఆయన జ్ఞాపకం చేసిండు అంటే ఆ రోజు ఆరంభమైంది ఆయన చెప్పిన ప్రవచనము అది యుగ సమాప్తి వరకు కావాల్సిందే అందుకే మనం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం తొలగి రాష్ట పత్రిక లో క్రీస్తిన్న వాడు నూతన సృష్టి పాతవి గత ఇదిగో సమస్తము కాబట్టి మందిరము అనేది అది బిల్డింగ్స్ కావు సమస్తం కృతమైన మనుషులు ఏర్పరచుకున్న మందిరము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు అంటే ఓ రీతిగా చెప్పాలంటే ఇటుకలు పెట్టి రాళ్లు పెట్టి పునాదులు రాళ్ళ పెట్టి కట్టినది అది అది శారీరకమైన మందిరం ఒకప్పుడు కానీ ఈ రోజులలో మనుషులు ఏర్పరచుకున్న మందిరం అది కూడా ప్రభు గట్టిన మందిరం కాదు మనుషులు తయారు చేసుకుంటున్న మందిరాలు కాబట్టి వాటిని ఎంతగా నువ్వు మా మందిరం ఎంతో గంభీరంగా ఉంది ఈ చర్చలో ఉంటేనే నువ్వు రక్షింపడతావు ఈ చర్చలో ఉంటేనే నువ్వు ఆశ్రయింపబడతావు ఈ చర్చలో ఉంటేనే నీకు సమాధానం ఈ చర్చలో ఉంటే నీకు పరిశుధాత్మ అభిషేకం ఈ చర్చలో ఉంటేనే నీకు స్వస్థత ఈ చర్చలో ఉంటేనే మంచి నిద్ర వస్తుంది ఈ చర్చకు నీకు స్వస్సత వస్తుంది ఇలాంటి అన్ని చర్చలను పొగిడే గుణం కాబట్టి శిష్యులు ఆ రీతిగా గుణంగాణం కలిగి మందిరాలను పొగిడినప్పుడు అవి కూలిపోతాయి అని హెచ్చరించండి ప్రాబు కాబట్టి ఆయన ఈ మాట ఎప్పటికైనా స్థిరపడాల్సిందే యుగ సమాప్తికి కూడా అది స్థిరపడాల్సిందే అయితే శిష్యులు అది విని సరిగేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ జీవిత విధానాన్ని అంటే ఆ రీతిగా మందిరాలను పొగడొద్దు అన్న విధానాన్ని మార్చుకున్నారు మార్చుకున్నాక అప్పుడు అంటున్నారు ఏమంటున్నట్టే నీరాకడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఏమి అని అడుగుతున్నారు ఇర మొదటి భాగంలో చూస్తాం నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు అంటే అవి రెండు ఒకేసారి జరిగేవని అన్న విషయాన్ని మనకు ఒక రీతిగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రాకడా ఈ యుగము ముగించడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అవి ఒకేసారి జరిగేది అన్న విషయాన్ని మరోసారి మన జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రెండు ఎప్పుడు నెరవేరుతాయి అంటే ఆయన టైం చెప్పలేదు క్యాలెండర్స్ ప్రకారంగా ఏ దినం చెప్పలేదు ఏ రోజు అని చెప్పలేదు దానికి ఏదో మంచి దినమని అసలే చెప్పలేదు ఆయన చెప్పింది ఒకటే ఏంటంటే సూచనల్ని గమనించమన్నాడు మనకింక మన హృదయంలో ఎటువంటి సందిగ్ధం అవసరం లేదు అంటే అనుమానం అవసరం లేదు డౌట్స్ అవసరం లేదు ఏ టైంలో వస్తాడు అన్న విషయము కొంతమంది అంటారు ఇంకెంతకాలం వస్తాడు రెండు సంవత్సరాలు అయిపోయింది కదా అనేసి అనుమానాలు క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి నీకు కూడా అటువంటి మన అనుమానం క్రైస్తవులలో నేను కనీసం కొంతకాలం క్రిందట అనే ఒక కుటుంబంలో మాట్లాడుతుంటే విన్నండి ఇంకా టైం ఉంది అంటున్నాడు ఆయననే క్రైస్తవుడు అయ్యండి అంటున్నాడు ఏమంటుంటే ఏ ఇంకా చాలా టైం ఉంది ఆయన వచ్చే టైంకి మీరేం వరి కాకండి అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే ఆయన వస్తుడు ఆయన వచ్చే టైం ఇంకా అంటే ఆయన వస్తుండని వరి కావాలన్నా ఆయన వస్తుండని సంతోషంతో ఎదుర్కోవాలన్నా వరి కావాలంటే ఏం బాధపడకండి ఏం భయపడకండి అని చెప్తున్నాడు హెచ్చరిక ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలన్నట్టు అంటే ఆత్మీయ దశలో మనము క్రైస్తవ జీవితంలో ఏ రీతి ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏం వరి కాకండి ఇంకా చాలా టైం ఉంది ఎందుకంటే ఆయన వచ్చే టైంకి మొత్తం చెడిపోవాలి కదా అసలు అంత చెడిపోయింది ఎక్కడ బాగుంది ఒక్కటి చెప్పేయండి మంచిగా ఉంది అందుకే ప్రసంగం అంటాడు సూర్యుని పడు నరుడు పడు అగచాట్లు అన్ని వ్యర్థం అని ఎందుకన్నాడు అంత వ్యర్థంగా ఉంది అన్న విషయం ఆయన గ్రహించగలిగిండు అది మనకి అర్థమైతుంది ఈరోజు అంత వ్యర్థమే గాలికి శ్రమ పడినట్లే ఉన్నాయి అని అంటాడు గాలికి శ్రమ పడినట్టు అంటే నువ్వు చేస్తుంది అంతా దేనికి కూడా ఫలభరితమైంది కాదు ఎందుకంటే అది క్షయమైనది ఈ లోకంలో చేయ ప్రతి పని క్షయమైనది కాబట్టి మనము అక్షయమైన కొరి వాటి కొరికే ప్రయాస అని హెచ్చరించి అది అది కాబట్టి ఏది అక్షయమైంది శాశ్వత కాలం ఉండేది జీవం కలిగినది అక్షయం అంటే పురుగు అర్థం క్షయ అంటే క్షయవ్యాధి పురుగు బ్యాక్టీరియాతోని క్షయరోగం వస్తుంది అది లంగ్స్ని తినేస్తుంటుంది ఆ పురుగు కాబట్టి క్షయమైందంటే పురుగు తొలిచి తినివేసేది అన్న విషయం అంటే ఈ లోకాన్నంతా పురుగు తొలిచి తినేస్తుంది విషయాన్ని చెప్తున్నాడు ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకుంటే కాబట్టి అక్షయమైనది అంటే ఏ పురుగు దాన్ని ముట్టలేదు ఎందుకంటే జీవముంది అందులో అందులో జీవమున్నంత ఏ పురుగు దాన్ని ముట్టలేదు అన్న విషయాన్ని హెచ్చరిస్తుడు అదే మన ప్రభు వాక్యం బైబుల్ వాక్యమే అక్షయమైంది వాటి కొరకు మనం ప్రయాసపడాలన్నాడు అందుకే మనం ఇంతగా ప్రయాసపడుతున్నాం ఎన్ని గంటలు ఇక్కడ ప్రయాస పడుతున్నాం కనీసం ఇప్పటికీ నేను అనుకుంటా రెండు మూడు వందల గంటలు అయింటది మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి అయినా కాని ఒక ఐదు పర్సెంట్ కూడా మనం ధ్యానించలేదు అంతగా అమోఘమైంది గంభీరమైంది అంతగా వాక్యం ఉంది నువ్వు ఎన్ని గంటలు ఈ వాక్యాన్ని ధ్యానించి ఎన్ని గంటలు రికార్డు చేసుకున్నా ఎన్ని గంటలు దాన్ని పబ్లిష్ చేసిన అది సరిపడనిది ఎందుకంటే ఆయన ఇంకా మాట్లాడాలనుకుంటుండ్రు తన బిడ్డలతో ఇంకా మాట్లాడాలనుకుంటుండు ఇంకా ఇవన్నీ బయలుపరచాలనుకుంటున్నాడు ఆయన ముద్ర విప్పకపోతే మటుకు మనకి ఇవి అర్థం కావు కాబట్టి ఆయన రాకడాకు సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి ముఖ్యంగా మీకా గ్రంథము ఏడవ అధ్యాయం ధనించినప్పుడు మత ఇరవై నాలుగు అధ్యాయము ఇట్లా ప్రింట్ కొట్టినట్లే మత్తై శువార్తలో ఎన్ని విషయాలు ప్రభు మన జ్ఞాపకం చేసిండో అవన్నీ మన కళ్ళ ముందు ఇట్లా రీలువైనట్లే కనిపిస్తుంటాయి ఏడవాద్యం ధ్యానిస్తుంటే నేను ఈరోజు సాయంత్రం కూడా ఇక్కడ రాకముందు ఒక గంట ఈ యొక్క వాక్యం ధ్యానిస్తున్నాను ధ్యానిస్తుంటే మత్తయ్య శువార్తలా ఏం చెప్పిండో అవన్నీ నెరవేరుతున్నాయి అంటే నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఏంటంటే మీక వాటిని ప్రవచించిండో ఏ రీతిగా ప్రవచించిండో సరే మీక కాలంలో అవి నెరవేరలేదు కానీ మన కాలంలో నెరవేరుతాయి అని మనకి హెచ్చరికలాగా ప్రభుత్వ జ్ఞాపకం చేసిండడు అదే రీతిగా పౌరుడు జ్ఞాపకం చేసిండు అనేక ప్రాంతాల్లో పేతురు వీటిని జ్ఞాపకం చేస్తాడు ఇందులోని వాక్యాలు కాబట్టి మీక గ్రంథం ఏడవ అధ్యాన్ని ధ్యానించాలంటే మనకు అవన్నీ తిరిగి తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ జరిగిపోయినాయి ఇస్రాయేల్ ప్రజల కాలంలో కాబట్టి ఇవి మనకి వర్తించవు అని అది భయంకరమైన మోసం మీరు ఇవన్నీ పాత నిబంధన కాలపు విధానాలన్నింటినీ మీరు ప్రకటిస్తున్నారు అవన్నీ నెరవేరిపోయినాయి కాబట్టి ఇదంతా తప్పు అని అని అని మనల్ని దూషిస్తూ ఉంటారు సరే వారి వారి జీవిత విధానం అది వాళ్ళు ఆ రీతిగా ఏర్పరచబడ్డ వాళ్ళు మనల్ని దూషించడం కొరికే వాళ్ళు తయారు చేసుకున్నారు వాళ్ళ జీవితాలు కానీ మనం వాటిని ఆశయించుకోవాలి వాటితో మనకి వారితో మనకు ఎటువంటి సహవాసం లేదు ఎందుకంటే వాళ్ళు దేవుని మనసును వాక్యాన్ని వాళ్ళు మనస్కరించుకున్నారు సైతానుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేదు వాడు దేవుని వాక్యాన్ని ధృవీకరించిన దేవుడే చెప్తారు ఆ విషయం మనకి కాబట్టి వాని సంబంధులు వాని అనుచరులు కూడా వీటిని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోరు వాళ్ళు వీటిని అంతగా ఆసక్తితో ధ్యానించరు కూడా కాబట్టి మన మటుకు దేవుడు అటువంటి మనసు గురించి దేవుడికి మనం కృతజ్ఞత చెప్పాలా సరే క్లుప్తంగా మరోసారి ఆరవ అధ్యాయం ముగిం ఏముందంటే ఇసా ఎందుకు అంతకంతకు చెడిపోయినారంటే వారు ఓమిరి విధానాలను ఓమిరి నియమించిన కట్టడలను మరియు అహాబో మరియు వారి ఇంటి వారు చేసిన క్రియలన్నింటినీ అనుసరించుతున్నారు ఓమ్రి నియమించిన కట్టడలు ఆహాబు వారి ఇంటివారి వారు చేసిన క్రియలు కట్టడలు యోచనలు దాని తర్వాత క్రియలు మూడు విషయాలు అక్కడ ఓమ్రి కట్టడలు ఆహాబు ఇంటివారి వారి క్రియలు దాని తర్వాత ఆహాబు చేసిన ఆహాబు చేసిన క్రియలు మరియు యోచనలు అంటే యోచనలు అంటే తలంపులు వాళ్ళ తలం తలంచే విధానం వాళ్ళ మనసు ఎప్పుడు దుష్టత్వంతో నిండి ఉంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది మూడు విషయాలు అక్కడ కాబట్టి ఎప్పుడైనా సార్ మనకి మూడు అనేది దేవుని యొక్క ఆజ్ఞలాగే హెచ్చరిక హెచ్చరికలాగా చెప్పబడుతుంది ఓమ్రి ఆగ్ ఓమ్రి నియమించిన కట్టడల గురించి మనం చూసినాం ఓమ్రి నియమించిన కట్టడలు ఏందంటే పబ్లిసిటీ మార్కెటింగ్ ఇవన్నీ విషయాలు పోయిన వరం మీకు దీర్ఘంగా చూపించిన పబ్లిసిటీ ఎట్లా సంఘాలలో ఇప్పుడు పబ్లిసిటీ అనేది ఎక్కువ ఎందుకంటే చాలా వాళ్ళు ఏ రీతిగా సమర్థిస్తారు మనము పబ్లిక్ మీటింగ్ పెడుతుంటే ప్రజలకు తెలియాలంటే పబ్లిసిటీ చేయాలి కదా పబ్లిసిటీ చేయాలంటే ప్రింట్ చేయాలి కదా ప్రింట్ చేయాలంటే ఎవరిది అది గుర్తింపు కొరకు ఫోటో పెట్టాల కదా ఆ రీతిగా పాస్టర్లు వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడము స్పీకర్లు వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవడం ఆ రీతిగా పబ్లిసిటీ చేయడం అనేది అది ఈ లోకాతీతమైన తలంపు మార్కెటింగ్ అనేది లోకాతీతమైనది ఈ లోకానికి సంబంధించిన విధానాలు మార్కెటింగ్ సేల్స్ అడ్వర్టైజింగ్స్ ఇవన్నీ ఈ లోకాతీతమైనవి సెక్యులర్ వరల్డ్ కి సంబంధించినవి కాబట్టి మనకు అవి అవసరం లేదు నీకు పబ్లిసిటీ అవసరమే లేదు నువ్వు ఎందుకు అట్లా యోచనలు చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు నేను చేసేది మంచి కార్యం అనుకుంటున్నావు ప్రతి ఒక్కడు ఆరిధిగానే అనుకుంటాడు యుగ సమాప్తిలో ప్రతి ఒక్కడు వాని నడతా సరైన అనుకుంటాడు కానీ అది తుదకు మరణానికి నడిపిస్తుంది మనము సామెతల గ్రంథంలో ఎన్నిసార్లు ధనించిన వాక్యం కాబట్టి చివరి కాలంలో మతక్రైస్తవ జీవితంలో ఈ సమర్థింపు అనేది ఎక్కువ నేను ఏదైనా కానీ ప్రభు కొరకే చేస్తున్నావు కదా అనుకుంటాడు ప్రభు కొరకు చేస్తే మళ్ళీ నువ్వెందుకు గొప్పతనం సంపాదించుకుంటున్నావు నువ్వెందుకు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు ప్రభుకి రావాల్సిన పబ్లిసిటీ నువ్వెందుకు పొందుకుంటున్నావు కాబట్టి ఎక్కడ కూడా క్రైస్తవ జీవితంలో ఓమ్రి నియమించిన కట్టడలే ఉన్నాయి అంటే ఓమ్రి తన కాలంలో తన విగ్రహాలు నిలుపుకున్నాడు దేశమంతటా ఉత్తర దిక్కున లేక సమరయా ప్రాంతంలో ఎఫ్రా బ్రాహ్మాణ్యం అంటారు దాన్ని ఉత్తర దిక్కునంతా వాళ్ళు ఓమ్రి నియమించిన కట్టడలను అనుసరించినారు అంటే ఎవరు చూసినా గాని గొప్ప వ్యక్తి ఫోటో పెట్టుకున్నాడు వాడి స్టాచ్యూ పెట్టుకున్నాడు వాడు శిల్పాన్ని పెట్టుకున్నాడు ఆ రీతిగా దేశమంతా విగ్రహంతో వచ్చేసినాయి ఏమవుతుంది అంటే కొంతకాలానికి ఎవరిదో గొప్ప వ్యక్తి అనేసి అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టడం పూజ చేయడం జరుగుతూ ఉంటది ఈ రోజు కూడా అంతే కదా ఒక గొప్ప వ్యక్తి ఫోటో ఉంటే దాని దగ్గర పోయి దండేస్తారు నమ మొక్కుతారు సాగిలా పడతారు మొక్కుతారు మొక్కుతారు కొంతకాలానికి ఏమవుతుంది ఆ రీతిగా మొక్కడం వల్ల ఆ విగ్రహము దేవత లాగా తయారైపోతుంది అన్నట్టు అది దేవునికి అసహ్యం అది ఏమైంది ఎందుకంటే విగ్రహాలని పూజించడము దేవునికి అసహ్యమైంది ఎందుకంటే నన్ను మీరు దేనితో పోలుస్తారు ఆయనకు రావాల్సిన మహిమను వాటికి ఇవ్వడానికి వీల్లేదు దుస్తుడు ఆయనకు రావాల్సిన మహిమని దొంగలిస్తున్నాడు మనం ఇస్తున్నాం వానికి అవకాశం అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి ఓమ్రి నియమించిన కట్టడాలు అంటే మొత్తము మానవాతీతమైన కల్పితములతో కూడిన సేవ జీవితం లేక పబ్లిసిటీ మార్కెటింగ్ ఈ నవయుగ విధానాలు సంఘాలలో పాటించడం చాలా మంది సమర్థించుకుంటారు ఏముంది ఈ రోజుకి ఆ విధానాలు తప్పవు కదా పబ్లిసిటీ ఇవ్వకపోతే ఎట్ట తెలుస్తుంది దేవుడు తలుచుకుంటే పబ్లిసిటీ లేకుండానే ప్రజలకు అందరికీ రక్షణ అనుగ్రహించగలడు కానీ దానికి ఒక విధానం నువ్వు పబ్లిసిటీ ఇచ్చినంత మాత్రంన మనుషులు రక్షణకు వస్తారనే లేదు కాబట్టి పబ్లిసిటీ అనేది నీ గొప్పతనం చూపించుకోవడానికి కొరకు నువ్వు చేసేది తెలియకుండానే నీ గొప్పతనం చూపించుకుంటున్నావు నీ పేరు పెట్టాలా నీ ఫోటో పెట్టాలా కొంతమంది గ్యారెంటీకి చెప్తారు నా ఫోటో కంపల్సరీ నా ఫోటో ఇగో ఇదే ఫోటో పెట్టాలా పేరు ఇట్లనే రాయాలా అన్ని డీటెయిల్స్ ఇట్లనే రాయాలని కండిషన్స్ పెడతారు సేవకులు సరే వీళ్ళంతా ఓం రి కట్టణాలు పాటిస్తున్నారు విషయం మనం పోయినవరం దానించినాం అదే రీతిగా ఆ హాబు ఇంటి ఏ రీతిగా జీవించు వాళ్ళ యోచనలు అన్ని కపటంతో కూడినాయి ఎవరిని దోచుకోవాలా ఎవరిని చంపాలా మా అధికారానికి ఎవడు వ్యతిరేకం ఉండడానికి వీల్లేదు అది వాళ్ళ యోచనలు మా అధికారానికి ఎవడు ఆపోజిట్గా ఉండడానికి వీల్లేదు ఉన్న వాళ్ళని అందరినీ తరలించాలా అది వాళ్ళ యోచనలు వాళ్ళ క్రియలు వాళ్ళ క్రియలేంది నరహత్య వాళ్ళు ఏ రీతిగా అయితే నాబోతును నిర్మూలించిండ్రు ఆ రీతిగా వారి వారి క్రియలు ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం విషయం కాబట్టి ఇస్రాల్ ప్రజలందరూ ఆ రీతిగా జీవించిండ్రు అందుకే నేను విసిగి విసిగిపోయినా అంటున్నాడు ప్రభు వారి నిరపరాధుల రక్తం వారి హస్తలలో ఉంది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మీరు నరహంతకులు అయిపోయినారు మీరు దొంగలు అయిపోయినారు మీరు వ్యభిచారులు మీరు స్వార్థపరులు ధనాపేక్షత కూడిన వారు దేవునికి రావాల్సిన మహిమను మీరు దొంగలించే తయారైపోయినారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి చివరికి వచ్చేటప్పటికి ఏం జరిగిందనేది ఏడవ అధ్యయనం మనం చూస్తున్నాం మీ గ్రంథము ఏడవ అధ్యయంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని చూడండి క్లుప్తంగా మనం పోయేవరం చూసినాము మరోసారి చూస్తున్నాము వేసవి కలపు పండ్లను ఏరుకుని తర్వాత ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకున్న తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది కాబట్టి ప్రవక్త అంటున్నాడు ఆయన స్థితి ఏ రీతిగా కాబట్టి మీక మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు అంటే మన ప్రభుకి ప్రతినిధుల్లాగా ఉన్నాడు అక్కడ ఒక రిప్రజెంటేషన్ లాగా ఉన్నాడు ఉండి ఏమని మాట్లాడుతున్నాడు నా స్థితి ఏ రీతి ఉంది అంటే తిందమంటే పండ్లు లేవు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు వేసవికాలపు పండ్లు తర్వాత ద్రాక్ష పండ్లు వేసవికాలము పండ్లు దేనికి సంబంధించినట్టు అంజురపు పండుకు సంబంధించింది దాని తర్వాత కింద రాయబడింది దాని తర్వాత వచ్చే కాలంలో ద్రాక్ష పండ్లు అంటే కాలము గతించిపోతుంది ఒక కాలం తర్వాత ఒక కాలము ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ ఎండాకాలం తర్వాత వర్షకాలం వర్షాకాలం తర్వాత ఇంకో కాలం అట్లా కాలాలు గతించిపోతున్నాయి కానీ పండ్లు లేవు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆత్మీయ దృష్టిని మనం అర్థం చేసుకోవాలా పండు లేవంటే కరువుకు సంబంధించింది కాదు కానీ ఓ రీతిగా కరువుకు సంబంధించింది కూడా బాగా అర్థం చేసుకోండి అక్కడక్కడ మీరు కరువుల గురించి కరువు సమాచారాల గురించి మీరు వింటా ఉంటారు దేశం ప్రపంచం అంతటా కరువు ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మతయసువార్త ఎన్నికల సూచన అనేది అక్కడ ముందు కానీ అది ఆత్మీయమైన కరువు అన్న విషయము ఎవరు చెప్పగలరు మన ప్రభుత్వ ఎవరు దాన్ని చెప్పలేరు ఎవరు చూపించలేరు కాబట్టి ఆత్మీయమైన కరువు దేనికి సంబంధించిందంటే చూడండి ఆయన మతయసువార్త ఇరవై ఒకటో అధ్యాయ మనం పిలవరం ధ్యానించిన అంజురపు చెట్టుని అంజురపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద ఒక పండు కూడా ఆకులు తప్ప పండులేదు కాబట్టి ఆయనకు ఎంతో ఆకలేసింది ఆ పండు దిందామని దాని మీద ఏమని ఉంటే పండ్లు దిందామని ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు దాన్ని ఏమంటారు రూపక రూపకమైన అంటారు వీటిని కాబట్టి ఆత్మీయమైన చిహ్నాలు ఇవన్నీ అంటే ఏంటంటే ఆ అంజురపు చెట్టు ఇసల్ పలికి సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతి మనం జేమ్స్ట్రాంగ్ నంబర్ పరివారం చూసినాం జేమ్స్ట్రాంగ్ నంబర్ ప్రకారంగా అంజురపు చెట్టు అంటే 8384 త్రీ ప్రకారంగా అంజురపు చెట్టు అంటే స్త్రీ స్వభావం కలిగినది లేక స్త్రీ అని కూడా రాయబడింది అక్కడ కాబట్టి అంజురపు చెట్టు అంటే ఒక స్త్రీతో పోల్చబడింది ఆ స్త్రీ జీవితంలో పండు లేదు అంటే ఫలం లేదు అది గొడ్రాల అయిపోయింది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి అంజురపు చెట్టు పండు లేకపోతే అది ఒక స్త్రీతో పోల్చబడింది దాని తర్వాత దాని మీనింగ్ ఏముంది అది మనం పోయేవరం చూడలేదు ఎయిటీ త్రీ ప్రకారంగా స్త్రీ స్వభావము కలిగినది లేక స్త్రీ మరియు రెండవ అర్థం ఏందంటే నీతిని అనుసరించినది అనర్థం అంజురపు చెట్టు అంటే నీతికి సాదృశ్యం లేక నీతిని వెంబడించేది అనర్థం నీతి అంటే దేనికి సంబంధించింది అంటే రక్షణ అనుభవానికి సంబంధించింది రక్షణ పొందినవాడు వాడు నీతిమంతుడు అని తీర్చ తీర్పు తీర్చబడతాడు కాబట్టి అంజురపు చెట్టు అంటే ఒక స్త్రీ నీతిమంతురాలుగా తీర్చబడింది అని అర్థం అంత సంపూర్ణమైన గుణార్థాన్ని దేవుడు మన కొరకు చూపి అక్కడ పెట్టిండు కాబట్టి జేమ్స్ట్రాంగ్ నంబర్ మనం చూడకపోతే అంజురపు చెట్టుకు సంబంధించిన ఉపమానం మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము చెప్తా థియాలజీ పాస్టర్స్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తా ఉంటారు కానీ జేమ్స్ట్రాంగ్ నంబర్ ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు చెప్పారు కాబట్టి ఉపమన రీతిగా అంజురపు చెట్టు శరీరకమైన ఒక స్త్రీకి సాదృశ్యమైంది నీతి మంతురాలే కనిపిస్తుంది నీతి మంత్రురాలు కాబట్టి ఓ రీతిగా చెప్పాలంటే కన్యకకు సాదృశ్యం లేక రక్షణ పొందిన దేవుని బిడ్డకు సాదృశ్యం అని కూడా అర్థం చేస్తుంది కాబట్టి సంఘము స్త్రీతో పోల్చబడింది కాబట్టి ఉపమాన రీతిగా అంజురపు చెట్టు అంటే శారీరకంగా ఉన్న ఇసల్ పళ్లకు సాదృశ్యంగా ఉంది ఆ ఇసల్ పిల్లల ఆ చెట్టు స్త్రీతో పోల్చబడింది అది నీతి మంతురాలుగా తీర్చబడింది కానీ దానిమీద పండులేదు అంటే ఫలం లేదు అంటే గొడ్రాలది అది ఫలించలేనిది అని అర్థం కాబట్టి మత క్రైస్తవ జీవితము గొడ్రాలతో పోల్చబడింది అన్న విషయం ఎందుకంటే అందులో ఫలం లేదు అందులో విత్తనం లేదు విత్తనమన్నా ఫలమన్నా ఒకటే కాబట్టి అందులో విత్తనం లేదు అందులో ఫలం లేదు బయటికి నీతి స్త్రీ కన్యక కానీ బుద్ధి లేదు ఎందుకు బుద్ధి లేదు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మన ప్రభువు నందే గుప్తం అయినాయి ప్రభుని భరించలేనప్పుడు అది బుద్ధిలేని కన్యక మన ప్రభు మన హృదయం లేకపోతే మనకి బుద్ధి లేదు అని అర్థం కాబట్టి బుద్ధిలేని కన్యక అంటే ప్రభుని భరించలేనిది ప్రభుని ప్రసవించలేనిది అని అర్థం కాబట్టి గొడ్రాలకి సాదృశ్యం అన్న విషయం చెప్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలు గొడ్రాల తయారైనారు అన్న విషయము మీక మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అంజురపు పండు మీద అంజురపు చెట్టు మీద పండు లేదు అన్నది ప్రభు మనకి జ్ఞాపకం చేసిండే అదే మీకా ఆ ఏ రీతిగా అయితే ఇక్కడ జ్ఞాపకం చేసిండో తిందామంటే అంజురపు పండు లేదని మన ప్రభు కూడా మతే సవార్త ఇరవై అధ్యాయంలో అదే విషయం చెప్పిండు దాని తర్వాత ఆయన చెప్పిండీ ఒక గొప్ప ప్రవచనము అది చాలా ఆశ్చర్యకరమైన ప్రవచనం దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేరు ఏందా ప్రవచనం అంటే ఆ ఇరవై అధ్యాయంలోనే ఉంటుంది ఇక ఎన్నటికీ నేను ఫలించవు అని హెచ్చరించి కాబట్టి అది ఎప్పటికీ కూడా ఫలించలేదు అది ప్రభుని ప్రసవించలేదు ఇతర్ల జీవితాల్లోకి అది రక్షణ మార్గాన్ని తీసుకొని రాలేదు చూపించలేదు కాబట్టి శర్రికంగా ఉన్న ఇస్రాయల్ ప్రజలు ప్రభుని ధృవీకరించు కాబట్టి వాళ్ళు ఎప్పటికి కూడా లాగానే ఉంటారు సరే ఈ లోకాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు బాగా ఇస్రాయల్ ఈ లోకాన్ని సంపాదించుకున్నంత గొప్పగా ఏ ప్రజలు కూడా సంపాదించుకోలేదు ఈ లోకంలో నోబెల్ ప్రైజ్లన్నీ మ్యాక్సిమం వాళ్ళయే దగ్గర దగ్గర రెండు వందల నోబెల్ ప్రైజెస్ వాళ్ళే కొట్టిర్రు చరిత్రాత్మికంగా ఈరోజు చూస్తే దగ్గర దగ్గర ఆరు వందల చిల్లర నోబెల్ ప్రైజులు ప్రపంచంలో గొప్ప వ్యక్తులకు ఇచ్చారు అందులో దగ్గర దగ్గర రెండు వేల వాళ్ళే కొట్టిరారు అంతగా తెలివి అంటే ఈ లోకంలో అంతగా వాళ్ళు తెలివిని సంపాదించుకున్నారు సరే కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళు అబ్రాహం సంతానం కదా వాళ్ళకి వాగ్దానం అనుగరించబడింది కాబట్టి వాళ్ళకి అదొక శారీరకమైన ఆశ్రదం అంటాడు ఆశ్రదం ఎప్పుడైనా ఆ రీతిగా పాస్టర్స్ ప్రకటిస్తూ రోజు ప్రపంచమంతట ఇస్ పల్లెలు ఎంతగానో ఆశ్రయింపబడ్డరు అందుకే వాళ్ళకే నోబెల్ ప్రైజులు వాళ్ళే గొప్ప గొప్ప అద్భుతమైన వింతకరమైన వస్తువులను కనుక్కున్నారు లోకంలో ఐన్స్టీన్ వీళ్ళందరూ ఇస్రాయల్ వంశస్థులు ఆ రీతిగా వాళ్ళు ఇస్ పొగుడుతుంటారు పాస్టర్స్ చర్చిలల్లా ఇస్రాయెల్ దేశాన్ని ఇసాల్పల్లి పొగిడి మన ప్రభుకి విరోధలుగా తయారైపోయినారు వాళ్ళు మన ప్రభుని తిరిగి సెలివేస్తున్నారు ఎందుకంటే నువ్వు ఒక దేశాన్ని పొగలడం వలన ప్రభుకు రావాల్సిన మహిమను ఆ దేశానికి ఇస్తున్నావు కాబట్టి ఇస్రాయల్ దేశము క్రైస్తవులకు ఈరోజు ఒక విగ్రహంలాగా తయారైపోయింది కానీ అది ఫలించలేదు దానిమీద అంజరపు పండలేదు అంటే అది ఎప్పటికీ కూడా ఫలించలేదు అని ప్రభు దాన్ని శపించింది ఆయన శాపము చాలా భయంకరంగా ఉంటుంది ఆయన శపిస్తే ఏం జరుగుతుంది తెలుసా దుష్టి వచ్చి కూర్చుంటాడు శాపం అంటే అర్థం అది ఆయన ఆశ్రదం ఏ రీతిగా ఉంటుంది అంటే ఆయన ఆత్మ మన హృదయంలో నివసిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే ఆయన దుష్ట ఆత్మ మరీ చెడ్డ ఏడు ఆత్మలను తీసుకొని వస్తాయి తీసుకొచ్చి ఆ గృహంలో నింటాయి కాబట్టి ఈరోజు శారీరకంగా ఉన్న జీవితం ఆ రీతిగా చాలా భయంకరంగా ఉంటుంది ఎంత క్రూరంగా ఉంటారు అంటే సదమా గొమ్మురా కంటే కఠినంగా జీవిస్తున్నారు ఈరోజు చాలా భయంకరమైన పాపంలో వాళ్ళు జీవిస్తారు ఈరోజు ఎందుకంటే ఎవరు దాన్ని చూడలేరు ఎవరు ఆ రీతిగా ధనీంచలేరు కాబట్టి ఆ దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి క్రైస్తవులు విగ్రహారాధికుల్లాగా అయిపోయిరొచ్చు ప్రపంచం నుంచి క్రైస్తవులు కోట్లు కోట్లు డబ్బు ఇస్లాల్ దేశానికి పంపిస్తున్నారు ఎందుకంటే మీరు మందిరాన్ని కట్టుకోండి అని అంతగా మోసపోయింది క్రైస్తవు జీవితం ఇరవచ్చు వాళ్ళు ఆ మందిరాన్ని కట్టుకుంటే మన ప్రభువుకి విరోధం ఎందుకంటే అసలైన మందిరము మన ప్రభువే ఆయనను స్వీకరించిన మనమే అసలైన మందిరం అని కొనితల రాష్ట్ర పత్రికలు ఎన్నిసార్లు తెప్పించండి మీ శరీరమే దేవుని ఆలయమని ఎందుకు హెచ్చరించండి మనం మన శరీరమే దేవుని ఆలయమైనప్పుడు మనము ఎట్లా డబ్బులు పంపించి వాళ్ళు మందిరం కట్టుకుని అనుదిన బలు ఆరంభించడానికి మనం ఎందుకు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాం అది అంత్యక్రీస్తు గుణగణం కాబట్టి క్రైస్తవులే మన ప్రభుకి విరోధంగా తయారై తిరిగి అని సిలివేస్తున్నారన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వారికి మనము ప్రాధాన్యత ఇవ్వద్దు ఎందుకు వాళ్ళు శరీరమైన వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు అని మన ప్రభు కంటే పొగిడినమంటే ఖచ్చితంగా నువ్వు విగ్రహారధకునివే నీ మీదికి శాపం వస్తుందన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఎప్పుడైతే మనం విగ్రహారధనకు గురి ఖచ్చితంగా ద్వితీయోపదేశ ద్వితీయోపదేశ కాలంలో హెచ్చరించ ఆ శాపంలని మన జీవితాలకు వస్తాయి మనం వాటిని అసహించుకోవాలా కాబట్టి మనము ఒక వ్యక్తిని కాని నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నాకు ఎందుకు చెప్పిండు ఇసా చేశాను ప్రేమించమని చెప్పిండ క్రైస్తవులు ఈరోజు అంత ఆ దేశానికి అంతగా ప్రాధాన్యత ఇస్తారు మన ప్రభుని చంపారు పర్వతలు అందరినీ చంపారు శిష్యులు అందరినీ చంపారు ఆయన నువ్వు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నావు ఈ రోజు కూడా క్రైస్తలను చంపుతున్నారు వాళ్ళు ఆయన నువ్వు వాళ్ళకి ప్రాధాన్యత అంటే నువ్వు ఎంత ఆత్మీస్థితిలో దిగజారిపోయిన వాళ్ళ విషయం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇస్యిల్ ఎంత కఠినంగా జీవించారు అన్న విషయమే మనము ఆరవ అధ్యాయ చూసినప్పుడు ఏడవ వచనము దాన్ని సంపూర్తి చేస్తుంది ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము మొదటి వర్షంలో ఏముందంటే ఏ కాలంలో చూసినా ఒక్క పండుగ లేదు తినడానికి కాబట్టి తినడానికి పండు అంటే అర్థం ఏందంటే బాగా అర్థం చేసుకోవాలా ఫలించడం అంటే నీతి మంత్రుడికి సాదృశ్యం నీతి మంతుడు ఫలించాలా నువ్వు కన్యకలాగా ఉంటే సరిపోదు కన్యకలాగా ఉండి నువ్వు ఫలించాలా అంటే ప్రసవించాలా ప్రభుని ప్రసవించాలా అనేకుల జీవితంలోనికి ప్రభుని తీసుకుని రావాలా ఆత్మీయ దశలో అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఫలము లేదు అంటే దేశంలో ఒక్కడు కూడా నీతి లేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అదే రోమిలీ రాష్ట్రపతిగా మూడవ అధ్యాయం పదవ అధ్యాయంలో చూస్తాం ఏమని చూస్తాం నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని జ్ఞాపకం చేస్తున్నాడు యుగ సమాప్తికి కూడా నీతి ఒక్కడు కూడా ఉండడు ఎందుకు వాడు స్వనీతిని ఆదరించినప్పుడు వాడు నీతిమంతుడు గాడు నేను నీతిమంతుని ప్రభుత్వ రక్షించుకుండు నన్ను సమృద్ది ఆశ్రయించు అని నువ్వు సమర్థించుకుంటున్నావు కానీ ప్రతిరోజు ఆయన శిలో మరణానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా నీ కొనుక మరణించిండక్క అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా పాస్టర్స్ చెప్తున్నారు హైదరాబాద్ లో నువ్వు ఒక్కసారి రక్షింపబడితే చాలు ఎప్పుడైనా గానీ ఎక్కడైనా గానీ ఎటువంటి స్థితిలో పడిపోయినా తిరిగి దేవుని లేపుతాడు ఎట్లా లేపుతాడు ఒకసారి వెలిగింపబడి దేవుని ఆత్మలో పడిపోయిన వాడిని బాగుపల్చటం అసాధ్యమని కూడా ఉంది హెబిల రాష్ట్రపతి వాక్యం కాబట్టి వాళ్ళు దానికంతా విరోధంగా ఈరోజు ప్రపంచంలో ప్రకటిస్తారు మరి విశేషంగా మన పట్టణంలో దాన్ని ఆ రీతిగా ప్రకటిస్తున్నారు ఇదంతా వేరే ఒక సువార్త పౌలు కొన రాష్ట్ర పత్రికలో దాన్ని జ్ఞాపకం చేసి వేరే ఒక ఏసుని వాళ్ళు ప్రకటిస్తున్నారు అన్న విషయం కాబట్టి పండు తినడం అంటే ఉపరీతిగా అర్థం చేసుకోవాలా నీతి వెతికినప్పుడు దొరకడం అనేది సరే వెతికితే ఒక్క పండు కూడా దొరకలేదంటే ఒక్క కూడా నీతి లేడు అన్న విషయాన్ని మనం ఆదికాండంలో చూస్తాం కదా ఫస్ట్ టైం ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తాం ఈ విషయం అబ్రహము ప్రభుతో గోజాడుతున్నాడు సదమా గుమ్మరాల్లో ఒక నీతి ఒక యాభై మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతావా ఆ రెండు పట్టణాన్ని కాపాడతావా అంటే కాపాడుతాడు ఆ యాభై మందిలో చివరికి ఐదు మందిని ఉంటే కాపాడతావా అంటే ఉన్నా కాపాడుతున్నాడు ఐదు మంది కాకుండా ఒకడుంటే కాపాడతావు అంటే కాపాడుతున్నాడు కాబట్టి చివరికి వస్తే సదమా గుమర కాలంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు ఆ పట్టణంలో అన్న విషయాన్ని ప్రభు రుజుపరిచిండు అప్పుడు దాని తర్వాత ఆ పట్టణము ఏరితిగా శిక్షింపబడింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం సరే అబ్రహము విజ్ఞాపన చేసిండు తన చిన్న కుమారుడు లోతు తన కుటుంబాన్ని కాపాడమని ఆయన ప్రార్థన మొర ఆలకించి లోతుని విడదీశాడు కానీ లోతు తన పిల్లలు తన భార్య బయటికి పోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ సుధమాలో వాళ్ళకి సుఖంగా ఉంది ఈ లోకాత్మకమైన జీవితం సుఖంగా ఉంటుంది కాబట్టి పోబుద్ది కాదు ఉన్న సంఘంలోనే ఉన్న స్థలంలోనే ఉండాలా అన్న విషయం కానీ అందరము విస్తరించబడాలా అనేక ప్రాంతాలకు పోవాలా అన్న ఆసక్తి మనకి లేది రోజు క్రైస్తవ జీవితంలో అసలేదు ఒక్కడు కూడా సువార్త ప్రకటించాడు చర్చెస్లల్లా ఒక పాసరే పానీ అనుకుంటారు అది కానీ అది బైబుల్ కి విరోధం క్రైస్తవ జీవితానికే విరోధం ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాల ప్రకటించకపోతే నీకు శ్రమ అని హెచ్చరించండు పౌలు నేను ప్రకటించకపోతే నాకు శ్రమ నువ్వు ప్రకటించకపోతే నీకు కూడా శ్రమ అన్న విషయాన్ని అక్కడ హెచ్చరించింది కాబట్టి ఎవరైతే దేవుని సువార్తని ప్రకటించారో వాళ్ళకందరికీ శ్రమ ఆ వాక్యం ప్రకారంగా క్రైస్తవ సంఘము ప్రపంచం అంతటా పోవాల్సిందే మరీ కఠినమైన శ్రమలు ఎందుకంటే సృష్టి ఆరంభం మొదలుకొని అటువంటి శ్రమలు లేవని ప్రభు జ్ఞాపం చేసింది మత వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో దాని తర్వాత అటువంటి శ్రమలు మళ్ళా ఉండవని కూడా హెచ్చరించింది కాబట్టి అటువంటి శ్రమలుగుండా పోక తప్పదు ఎందుకు వాళ్ళు ప్రభుని ప్రకటిస్తలేదు ఎంతమందిని ప్రభు సన్నిధిని నడిపించినవు నువ్వు రక్షణ పొంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎంతమందిని ప్రభులు నడిపించినావంటే ఒక్కడిని కూడా నడిపించలేదు అంతగా గొడ్రలుగా తయారైపోయింది క్రైస్తవ జీవితం అంటే నేను వృద్ధుల గురించి పెద్దల గురించి తప్పుగా మాట్లాడతలేను ఆత్మీయ దృష్టిని చూస్తే వాళ్ళు అంతగా శారీరకంగా ఎదిగిన ఆత్మలో వాళ్ళు ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు వాళ్ళు ఎన్నడికి ప్రభుని ప్రసవించలేని స్థితిలో ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఏ రీతిగా చివరికి జరిగిపోయిందంటే ఆ క్రింద విశదీకరించి చూడండి వారి జీవితం ఏ రీతిగా ఉంది ద్రాక్ష పండ్ల గెల ఒక్కటి లేకపోయాను అంటే కొంతమంది కూడా నీతి లేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు గెల అంటే చాలా ఉంటాయి పండ్లు కదా ద్రాక్ష పండ్ల గెలకి గుత్తు అంటారు గుత్తి అంటారు పండ్ల గుత్తి అంటారు గెల అంటారు తెలుగులో ఒక్క పండు కూడా లేదంటే ఒక గుత్తి ఒక గుంపు కూడా లేదు చివరికి వచ్చినప్పటికీ నీతిమంతుల గుంపు అసలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వెతికితే వెతుకుతే ఎక్కడ కూడా ఒక గుంపు ఒక ద్రాక్ష గుత్తి కూడా గెల కూడా నాకు కనిపించలేదు లేకపోయాను నా ప్రాణమునకు ఇష్టమైన ఒక్క కొత్త అంజురపు పండనను లేకపోయాను అదే మా తిరొకటి అధ్యయనం నాకు నాకు ఇష్టమైన అంటున్నాడు అక్కడ నా ప్రాణమునకు ఇష్టమైన ఒక్క కొత్త అంజురపు పండుగను లేకపోయాను ప్రభుకి ఇష్టం వెళ్ళిపోయాలంటే ప్రాణం ఎందుకంటే వాళ్ళ నుంచే వచ్చిండు కదా అబ్రాహం ఇస్సాకు యాకోబుల సంతానం నుంచి వచ్చిన వాడు కాబట్టి వాళ్ళకి వాగ్దానం చేసిండి అబ్రాహంనకో ఇస్సాకునకో యాకోబునకో ఆయన వాగ్దానం చేసిండి నీ సంతానాన్ని నేను ఆశ్రయిస్తానే ఇస్క రేణుల వాళ్ళు విస్తరిస్తారు ఆకాశపు నక్షత్రంలో విస్తరిస్తారు వాళ్ళు వాళ్ళని నేను కాబట్టి ఆయన చేసిన వాగ్దానం ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలంటే వాళ్ళు ఆయనకు విధేదులే జీవించాల ఆయన అందుకే నాకు ప్రాణానికి ఇష్టమైనది అది అంజురపు చెట్టు కానీ నా ప్రాణంలోకి ఇష్టమైన ఒక్క క్రొత్త అంజురపు పండను లేకపోయాను అంటే అంజురపు చెట్టు ఒక్కటి కూడా రక్షణలోకి రాలేకపోయిందే అంటే ఒక్కడి కూడా క్రొత్తది కాలేదే అన్ని ఇంకా పాతగానే ఉన్నాయి అంజురపు చెట్లు పాతగానే ఉన్నాయి ఏమీ మారలేదు పాతవి గటించినవి క్రొత్తగా మారాలా అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి ఒక్కడు కూడా ప్రభుని స్వీకరించలేకపోయిన్రే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఆజ్ఞలను వాళ్ళు పాటించలేకపోయిన్రే అని జ్ఞాపకం చేస్తుండ కాబట్టి దాని తర్వాత దాని యొక్క తాత్పర్యం చెప్పి రెండవ వచనంలో చూపిస్తున్నాడు చూడండి భక్తుడు దేశంలో లేకపోయాను మొదటిది కాబట్టి దేశము అంటే దేవుని సన్నిధి ఈ లోకమంతా ఆయన సన్నిధితో సాధిస్తాం భూమి ఆయన పాదపీఠం ఈ విషయాలు ఎప్పుడు మనం ఆత్మీయోస్తో అర్థం చేసుకోవాలా ఈ లోకమంతా ఆయన సింహాసనానికి సాదృంగా ఉంది భూమి ఆయన పాదపీఠానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఈ లోకమంతట్లో కూడా లేక ఈ లోకంలో దేశం ఈ లోకమంత అని అర్థం ఈ లోకమంతట్లో ఒక్క భక్తుడు కూడా లేకపోయాను అంటే ప్రభుని నిండు మనసుతో సేవించేవాడు అని అర్థం భక్తుడు అంటే భక్తుడు అంటే ప్రభుని నిండు మనసుతో సేవించేవాడు ఒక్కడు కూడా లేకపోయాను దాని తర్వాత అంటే నా జనులు పరిశుద్ధ జనులు పరిశుద్ధ జనంగం నా జనులలో యథార్థ పరుడు ఒక్కడును లేడు రెండవ విషయం భక్తుడు లేడు యథార్థ పరుడు లేడు మీరు బాగా అర్థం చేసుకోండి యథార్థత అంటే దేనికి సంబంధించిందంటే యథార్థత అంటే సత్యమును ప్రేమించి దాని ప్రకారంగా జీవించేవాడు అనర్థం యథార్థత లేకపోవడం అంటే మొత్తం అబద్ధాలతో నిండినవాడు అనర్థం కాబట్టి ఈరోజు జనులలో అంటే ఆయన బిడ్డలలో యథార్థవంతులు లేరు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ప్రవక్త యుగ సమాప్తి వచ్చినప్పటికీ సుధమ గుమర కాలము ఏ రీతి తయారైందో ఆ రీతిగానే వీళ్ళు తయారైనారన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి దేశంలో భక్తులు లేడు ఒక భక్తుడు లేడు తన ప్రజలలో తన జనులలో ఒక్కడు యథార్థవంతుడు లేడు కాగా అందరు అందరును ప్రాణహాని చేయటకై పొంచియుండు వారే ఒకటి మొత్తము నరహంతకుల్లాగా తయారైనరు అన్న విషయాన్ని చెప్తుండ్రు ఎవరు అందరు ఎవరిని చంపుదమా అన్న విషయం తయారైపారు నాకు సాయంత్రము ఒక వాక్యము జ్ఞాపకంకి వస్తుంది అందరూ నరహంత హంతకుల్లాగా తయారైతున్నారంటే ఇది ఆత్మీయ దృష్టితో ఆలోచించాలనా ఎందుకంటే ద్వేషించే ప్రతి ఒక్కడు నరహంతకుడే అని మన ప్రభు చెప్పింది నీ హృదయంలో ద్వేషముంటే నువ్వు నరహంతకువే అనిచ్చాడు అంటే ద్వేషం ఉండొద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి అందరూ నరహంతకులైనప్పుడు ఏ రీతిగుంటది అన్నప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు యోహాను సువార్తలో చూడండి ఒకసారి పదహారధ్యాయం యోహాను సువార్త పదహారధ్యాయము దేవుడు అక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు మన ప్రభు చూడండి మొదటి వర్షం నుంచి మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అభ్యంతరం అంటే ఏం చెప్పండి అభ్యంతరం అనుమానపడద్దు అనుమానపడద్దు కలవరపడద్దు భయపడద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది వాటిని అనుమానపడద్దు లేక భయపడద్దు అని కూడా హెచ్చరిక అనుమానం వస్తే భయం వస్తుంది కాబట్టి అనుమానపడద్దు భయపడద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు అనేసి వాటిని తృణీకరించద్దు అది అసలైన మాట అభ్యంతరపడద్దు విన్న వాటిని తృణీకరించద్దు కాబట్టి మీరు అభ్యంతర పడకుండా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఏంటది వారు అంటే లోకస్తులు అంటే లోకస్తులు అంటే ఎవరో తెలుసు మీకు సర్పంలో తేళ్ళు వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేదురు ఆ కాలం వస్తుంది ఆ కాలం వచ్చింది ఇప్పుడు చూడండి వారు మిమ్మల్ని సమాజంలో నుండి వెలివేదురు దాని తర్వాత ముఖ్యమైన వాక్యం చూడండి మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చే అనుకొను కాలము వచ్చిచున్నది అది ఇప్పుడు వచ్చి ఉన్నది ఇది ప్రతి మతంలో కనిపిస్తుంటది నాకు క్రైస్తవ మతమే కాదు లేక పాత నిబంధకాలకు యూధ మతమే కాదు ఈరోజు కూడా ప్రపంచంలో ప్రతి మతాలలో ఇవే కనిపిస్తూ ఉంటాయి దేవుని సేవ చేస్తా అనుకుంటున్నారు క్రైస్తవులను చంపడము వాళ్ళు దేవుని సేవ చేస్తా అనుకుంటున్నారు పౌలు కూడా అక్కడే అనుకోలేదా సౌలుగా ఉన్నప్పుడు మారకముందు క్రైస్తవులను చంపడము దేవుని సేవ అనుకున్నాడు కాని దేవుడు తనతో మాట్లాడినాక తెలుసుకున్నాడు నేను చేసింది చాలా పాపం బహుఘోరతమైన ఘోర పాపం స్టెఫెన్ మరణంని ఆమోద చేయడం ఆయన చేసిన పని అవన్నీ కాబట్టి ఆ కాలము మన కాలంలో ఇప్పుడు వచ్చినది సరే మనము ఆదివారం మనం సాధారణంగా ఈ విషయాలు జానిస్తుంటాం ఆదివారం పూటనే అటాక్స్ జరుగుతాయని అయితే ఆదివారం మొన్న ఆదివారం పాకిస్తాన్ లాహోర్లో అక్కడక్కడక్కడ చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ అంతా బ్లాస్ట్ అయినాయి భయంకరమైన మరణకాండ ఎక్కడ పడితే రక్తము ఎక్కడ పడితే మనుషుల శేవములు కాళ్ళు చేతులు విరిగిపోయి హాస్పిటల్స్లలో క్రిటికల్ కండిషన్స్లలో ఎంత మంది చచ్చిపోయినారో లెక్కనే అది మున జరిగింది ఆదివారం కాబట్టి యుగ సమాప్తిలో అవన్నీ మనకు ప్రభు హెచ్చరిస్తున్నాడు ఆ దినము విశదినేనే కాని కాకుండా చలికాలమందే కాని కాకుండా చూసుకున్నాడు అని చెప్పిండు హెచ్చరికలాగా వాటిని మనం గ్రహించినప్పుడు సరే మనం మటుకు దాని నుంచి దూరం ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే మనల్ని వెలివేయడము మనకే మంచిది ఒకవేళ దేవుడే వారి ఆ రీతిగా వెలివేపిస్తుండేమో అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కానీ అది ఆత్మీయ దృష్టితో చూస్తే మనం దాని నుంచి వెళ్ళిపోకపోతే దాని బట్టిన దుస్థితి మనకు కూడా పడుతుంది అనే విషయం కూడా హెచ్చరించండి కాబట్టి ఈ కాలంలో మనం ఉంటున్నాం ఏంటిది మిమ్మల్ని చంపు ప్రతి తాను దేవుని సేవకుడు అని అంటే నేను దేవునికే సేవ చేస్తున్నాను ఎంతో తీవ్రమైన భక్తి చూపించేవాళ్ళు వీళ్ళందరూ ప్రతి మతంలాగా అనిపిస్తూ ఉంటారు ఈ విషయం ప్రతి మతంలాగా అనిపిస్తూ ఉంటారు మరి విశేషంగా క్రైస్తా మతంలో కాబట్టి చివరి కాలను జరిగండి సర్పములు తేళ్లు ఎందుకు గొప్ప జనాన్ని అప్పగిస్తాయి మరణానికంటే వాళ్ళు దేవుని సేవ చేస్తుంటారు అందుకే అరైతిగానే వీడు దేవదూషకుడు మన ప్రభుని వాళ్ళు అప్పగించారు మరణానికి కాబట్టి ప్రధాన యాజకులు ప్రధాన యాజకుడు తక్కిన యాజకులు అందరూ మన ప్రభుని నిర్మూలించడము దేవుని సేవ అనుకున్నారు మేం చేస్తుంది మంచి పని అనుకున్నారు కానీ వాళ్ళు నరహంతకులైనరు అన్న విషయం వాళ్ళు గ్రహిస్తలేరు మోస ఆజ్ఞ అది నరహత్యతోనే నరహత్యనే కాబట్టి అది వాళ్ళందరూ నరహంతకులు అయిపోయినరు అన్న విషయం హత్య నేరం వాళ్ళ మీద ఉన్న విషయం వాళ్ళు ఎప్పుడు గ్రహించలేని స్థితిలో అందుకే వాళ్ళు ఏం చేశారు అంటే ఈ రోజుకి చాలా సునాయసంగా మోస ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టి వాళ్ళు సొంతంగా ఒక పరిశుద్ధ గ్రంథం తయారు చేసుకున్నారు వాళ్ళ పవిత్రమైన గ్రంథం లాగా వాళ్ళు దాన్ని ఆచరిస్తారు బైబుల్ని ఆచరించారు ఇస్సైల్ పైలు బైబిల్ని ఆచరించారు ఇది క్రైస్తవులకు తెలియదు ఎప్పటికి మనలాంటి వాళ్ళు చెప్తే గానీ తెలియదు సరే నువ్వు చెప్తే నువ్వు వాళ్ళకి విరోధి అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇసైల్ పైలంటే చాలా ప్రేమ క్రైస్తవుల కంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు ఈరోజు సంఘాలలో ఎందుకంటే దేవుడు పరిశుద్ధ జనంగా ఏర్పరచుకున్నసి కానీ వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు అది మనకొచ్చింది అన్న విషయం వాళ్ళు ఎప్పుడు కూడా గ్రహించలేరు పరిశుద్ధ జనాంగంగా దేవుడు క్రైస్తవులు ఏర్పరచుకున్నాడు ఎందుకంటే తన కుమారుని ద్వారా మనల్ని అతను సమాధాన పరుచుకున్నాడు అన్న విషయం మనం వినిసలు తీస్తున్నాం రోగుల రాష్ట్ర పత్రికలో మనల్ని పరిశుద్ధ జనాంగంగా తయారు చేసుకున్నసి పేతురు ఎంతగానో లేటుగా తెలుసుకున్నాడు తెలుసుకొని పేతు రాష్ట్ర పత్రికలు చూపిస్తున్నాడు మనల్ని పరిశుద్ధ జనాంగంగా తయారు చేసుకుంటాడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా కానీ పరిశుద్ధ జనాంగంగా అని విరవీగుతున్న వాళ్ళు వాళ్ళు అపరిశుద్ధమైన జనాంగంగా తయారైనరు ఆయన ధృవీకరించి తన ప్రియకుమారిని ధృవీకరించడం వలన వాళ్ళు క్రీస్తు విరోధులుగా తయారైపోయిన ఈరోజు అందుకే క్రైస్తవులను ఈ రోజు కూడా చంపుతా ఉన్నారు ఇస్రాయల్ దేశంలో ఎరుసలేంలో మరణకాండ పాలస్తీనాలో చాలా మంది క్రైస్తవులు ఉంటారు ఈ రోజుకి కూడా ఎందుకంటే మన ప్రభు పుట్టింది పాలస్తీనా ప్రాంతంలో కాబట్టి క్రైస్తవులు ఈ రోజుకి కూడా చాలా మంది ఉంటారు కానీ వాళ్ళందరినీ ముస్లింసే అనుకుంటారు కానీ ప్రతి దేశంలో క్రైస్తవులను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళు అందరూ అక్కడ మరణించడం మనం చూస్తూ ఉంటాం ఎంతో మంది అక్కడ కటినంగా వీళ్ళు హింసిస్తూ ఉంటారు ఈ రోజు కూడా ఇస్రాయల్ ప్రజల ఇస్రాయల్ దేశపు సైనికులు క్రైస్తవులని చాలా భయంకరంగా హింసిస్తారు అక్కడ ఎందుకంటే తాల్మూడులో ఏముందంటే ప్రతి క్రైస్తవుని చంపాలని ఉంది అక్కడ వాళ్ళు ప్రతి సబాద్ దినంనా దాన్ని ధ్యానిస్తూ ఉంటారు ఇవి ఎవరికి తెలియవు క్రైస్తవులకి కాబట్టి సరే ఇది ప్రపంచమంతటా ఏరీతిగా జరుగుతుంది అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇవి మటుకు జరిగే కాలంలో మనం ఉన్నాం ఎందుకంటే ప్రభు దాన్ని చూపించింది వాళ్ళు రాసుకున్న పుస్తకం వాళ్ళు అచ్చు అచ్చు తప్పకుండా పాటిస్తూ ఉంటారు కానీ మనకు అనుగ్రహించబడ్డ ఈ పుస్తకాన్ని మట్టుకు మనము దీర్ఘంగా ధ్యానించము ఆదివారం పూట ఒకరోజు ధ్యానిస్తాము అది రెండు మూడు వచనాలు దాని తర్వాత మూసేసి మళ్ళా లోపల పెడతాము ఇంట్లో షెల్ఫ్లో మళ్ళా వచ్చే ఆదివారమే దీన్ని తీస్తాం కాబట్టి మూడో వచనంలో అంటున్నాడు ఎందుకు వారు ఈ రీతిగా తీస్తున్నారు వారు తండ్రిని నన్ను తెలుసుకునలేదు గనుక ఇలాగూ చేదురు కాబట్టి దేవుని సేవ చేస్తున్నా అనుకుంటున్నారు కానీ వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు అంటే వాళ్ళు సైతాను అనుచరులు అని విషయం జ్ఞాపకం చేస్తుంది దేవుని సేవ చేస్తున్నా అని చెప్పుకుంటున్న భక్తులు దేవుని గ్రహించలేని స్థితిలో ఉన్నారు అన్న విషయము ఇక్కడ ప్రవర్చనాత్మకంగా దేవుడు చెప్పింది యుగ సమాప్తిలో జరిగేది అదే సర్పంలో తేళ్లి ఎందుకు గొప్ప మరణానికి అప్పగిస్తాయి వాళ్ళు దేవుని సేవ చేసుకుంటున్న గానీ వాళ్ళు మన ప్రభుని ఎప్పుడు తెలుసుకోలేదు అంటే వాళ్ళకి రక్షణ అనుభవం లేదు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు అదే మనము అనేక ప్రాంతాలలో ఈ వాక్యాన్ని జడు నీతి మంత్రులు ఒక్కడు లేడని రోముల రాష్ట్ర పది పాత నిబంధన కాలంలో కూడా ఈ విషయాలు ఎన్నో మనం జ్ఞాపకం చేసుకుంటాం ఒకసారి చూడండి ఏషియా గ్రంథంలో ఈ విషయం మరీ కఠినంగా జ్ఞాపకం చేస్తాడు మొదటి అధ్యాయంలో ఈ విషయాలు చెప్పబడ్డాయి చూడండి ఏషియా గ్రంథము మొదటి అధ్యాయంలో యుగ సమాప్తికి సంబంధించిన ప్రవేశాలు ఇవన్నీ తిరిగి నెరవేరాల్సిందే ఇరవై మూడవ అష్టంలో ఏమంటున్న చూడండి నీ అధికారులు ద్రోహులు మొదటిది ద్రోహులు ద్రోహులు అంటే ఎవరో తెలుసా ద్రోహం చేయడం అంటే ఏంది ద్రోహులు అంటే దోచుకునేవాళ్ళు ఓకే ఇంకా ద్రోహులు అంటే తిరుగుబాటుతనం చేసేవాళ్ళు అనర్థం అంటే నీతో పాటు సహ స్నేహభావం గుండి నిన్ను అటాక్ చేసేవాళ్ళు అన్నట్టు తిరుగుబాటుతనం ద్రోహం అంటే తిరుగుబాటుతనం అనర్థం ఇంగ్లీష్లో రిబెల్ రెబెల్ అని ఉంది అక్కడ కాబట్టి మీ అధికారులు ద్రోహులు యుగ సమాప్తిలో అధికారులు అట్లా తయారవుతారు దాని తర్వాత దొంగల సహవాసులు అంటే వీళ్ళు దొంగతనం చేస్తున్నారు దోచుకుంటున్నారు గొర్రెలని దోచుకుంటున్నారు కాబట్టి మొదటిది ద్రోహులు రెండవది దొంగల సహవాసకులు వారు అందరూ లంచము కోరదురు అంటే లంచాన్ని ప్రేమించే వీళ్ళు సరే ఇది ప్రకృతి సహజంగా నెరవేరుతుంది లోకంలో ఆత్మీయంగా కూడా నెరవేరుతుంది ఈ లోకంలో అంటే మత జీవితంలో మనం చూస్తున్నాం మత క్రైస్తవ జీవితంలో ఇవి నెరవేరుతున్నాయి ఈరోజు మన కాలంలో లేకపోతే ఈ వాక్యము నిరర్తకం ఇవి కష్టంగా నెరవేరుతున్నాయి కాబట్టి నేను ఈ వాక్యం నమ్ముతున్నాను కన్నరా కళ్ళ ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి మొదటిది వాళ్ళు తిరుగుబడుతున్నాము లేక ద్రోహులు రెండవది దొంగల సవాసకులు మూడవది వారు లంచమును ప్రేమించే వాళ్ళు దాని తర్వాత బహుమానంలో కొరకు కనిపెట్టుదురు నాలుగవ గుణగణం బహుమానంల కొరకు కనిపెట్టుదురు నీకుంది అటువంటి బుద్ధి బహుమానం అంటే ఏమైనా దగ్గర కనబోతే వాడి నుంచి ఏదైనా ఆశించాలా అనేది ఒక నింటికి సేవకపోతే వాడేమైనా ఇస్తాడని ఆశించది నేను ఇంకా సీదా చెప్తున్నాను అన్న డొంక తిరగడం లేదు చెప్తున్నా ఎవరన్నా సేవకు పోతే వాని ఇంట్లో సేవ చేస్తే వాడు నాకేమో ఇస్తాడు అని ఆశించాడు ఇది సేవకులకు అందరికి ఉంటుందా లేదా ఖచ్చితంగా ఉంటుందా లేదా ఈరోజు శారీరకంగా ఈ లోకంలో అందరికొంటుంది నేను నీకేమైనా చేస్తే నాకేమన్నా ఇస్తావు నీకేమైనా పని చేసి పెడితే నువ్వు నాకేమైనా బహుమానమి అని చెప్తారు సరే బహుమానం ఇస్తాను బాయ్ అంటారు నాకు బహుమానం వద్దు అంటే మూడవ గుణగణం ఇది నాలుగవ గుణగణం లంచం తీసుకుంటాడు వాడు బహుమనులు కూడా తీసుకుంటాడు వాడు అంటే డబుల్ డబుల్ దోచుకుంటారు ఇవన్నీ ఏంటంటే గొప్ప జనాన్ని దోచుకోవడం అన్న గుణగణాలు ఇవి ఎవరికున్నాయి అధికారులకు ఉంటాయి ఎవరు అధికారులు మతాధికారులు నా దేవుని నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చింది ఎవరు యాచకులు అని ప్రభు జ్ఞాపం చేసింది నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చిండ్రు అన్నది దొంగల సహవాసులు అంటే ఎవరు వీళ్ళు దొంగల సహవాసకులు వీళ్ళు దేవుని మందిరంలో రూకల మార్పిడి లేక పక్షులని అమ్మడము పశులను అమ్మడము వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళు సేవకులు ఇవన్నీ ప్రభు కాలంలో నెరవేరినాయి కానీ ఏషియాకి ప్రభుకి ఎంతకాలము దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల కాలము విడిది అంటే ఏడు సంవత్సరాల క్రితం జరిగింది ప్రభు పుట్టక దాని తర్వాత ప్రభు పుట్టినాక ఆయన సేవ నెరవేరింది బాహాటంగా ప్రపంచమంతట మన కాలంలో నెరవేరుతుంది నేను చిన్నప్పుడు చూడలే ఇంత బాహటంగా ఇంత భయంకరంగా లంచం ఈరోజు వాంట్లో ఇంత జాలీ దయ కూడా ఏముండదు వాని దగ్గరికి ఎవడు పోయినా వాడి నుంచి ఆశిస్తూ ఉంటాడు ఈ నుంచి ఏమైనా లాభం వస్తుందా ప్రతి స్థలంలో ఒక పాస్టర్ వాళ్ళ సంఘానికి రమ్మానందని నేను తీర్మానం చేసుకున్నాను నేను వాళ్ళ దగ్గరకు పోను అనేసి ఎందుకంటే ఆయన ఒక సేవలో మేమిద్దరం కలుసుకున్నాం నా పని నేను ముగించుకున్నా వాక్యం చెప్పడం ప్రార్థన చేయడం అయిపోయింది ఆయన నేను మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు నాకు ఎందుకు చెప్పలేదు మీరు ఇవన్నీ చేసుకుంటున్నారు ఇట్లా చర్చిస్తున్నారు వాళ్ళతో మీ ఇంటికి కోడింగ్ వస్తావా అంటే వాళ్ళ హృదయంలో ఎప్పుడు ఏదో ఆశించాలా గొప్ప జనం నుంచి ఏదో ఆశించాలా అనేది వాళ్ళ గుణగడం మనం గొప్ప జనం నుంచి ఏం ఆశిస్తలేం మన ప్రభు ఏం ఆశించిండో అదే మనం గొప్ప జనం చేయాలని మనం ఆసక్తి కలిగిన వాళ్ళం గొప్ప జనాన్ని ఎట్లన్నా ప్రభు చింతకి సంపూర్ణంగా నడిపించాలా అన్న ఆసక్తి మనకుంది కానీ వారి నుంచి మనం ఏదో ఆశించాలని మనం ఎప్పుడూ కోరం ఈ గుణగణలు మనకు ఉండదు చూడండి నీ సేవా జీవితంలో అద్భుతాలు జరగాల అంటే ఈ గుణగణలు నీలో ఉండొద్దు నాకు ఎందుకో సాయంత్రము ఇవి హెచ్చరికలాగున్నాయి నువ్వు అపవిత్ర అపవిత్రునివి కాకుండా ఆయన కొరకు అంగీకారంగా జీవిస్తే మరి విశేషమైన అద్భుతాలు నువ్వు నీ సేవలో చూస్తావు ఎందుకంటే మీకక్క ఏడవ అధ్యాయంలో అదే చెప్తున్నాడు దేవుడు మీరు మీ కాలం మీరు మీ కాలంలో మీరు మరీ విశేషమైన అద్భుతాలు చూడబోతున్నారు మనం త్వర త్వరగా తీసుకుందాం లేకపోతే వచ్చేవారం దాన్ని దీర్ఘంగా ధ్యానిస్తాం కాబట్టి వాళ్ళు ఏ రీతిగా తేరం ద్రోహులు లేక తిరుగుబట్టనం చేసిన వాళ్ళు ద్రోహం చేసినరు మన ప్రభుకి ద్రోహం చేసారు దాని దొంగల సహవాసులు అంటే మందిరాలలో స్ చేస్తున్నారు వాళ్ళతో సహవాసం కలిగినారు వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నారు వాళ్ళకి మలిగలు ఇచ్చేస్తున్నారు దేవుని మందిరాన్ని మలిగల్లాగా మార్చి పడేస్తున్నారు ఈరోజు ప్రపంచమంతట అవును బ్రదర్ మలిగల్లాగా మార్చిన మనకు పయసులు వస్తానే కదా మన మందిరాన్ని ఎక్కువ మెయింటైన్ చేయొచ్చు దానికి కలర్లు పోయచ్చు ఇవన్నీ నువ్వు సమర్థించుకుంటున్నావు ఆ మలిగలు ఏం చేస్తాడు పాఠశాలకి పెద్దలకు ఆసక్తి చూపించి ఆశ చూపించి నీకు లక్షలు ఇస్తాము ఈ మలిగలు మా పేరు మీద రాసేసేయండి అంటే మొత్తం అది చర్చిలు మెథరీస్ కాంప్లెక్స్ ఎస్పీజీ ఏరియాస్ అన్ని రాసిపడేసారు ఈరోజు ఆ మందిరంకున్న స్థలాలన్నీ పోయినాయి ఎస్పీజీ స్కూల్ మొత్తానికే అల్ఫాటోల్ కి సరే ఇవన్నీ ప్రభు చూస్తలేడా ప్రభు అన్ని చూస్తా ఉంటాడు సరే నువ్వు నువ్వు ఇండ్లు అమ్ముకుని బిల్డింగ్స్ అమ్ముకుంటే నాకేం నష్టమేం లేదు కానీ అది అవినీతికి సాదృశ్యమైంది నేను మీరు మంచిగా మందిరంలో దేవుని ఆరాధించుకోవటం నుంచి నేను మీ కొరకు ఆ కానీ మీరు దాన్ని అమ్మేసుకున్నారు అనిలై అనిలు బిజినెస్ చేసుకుని దాని మీద అంటే దేవుని సొత్తును అనిలు వ్యాపారంగా మార్చుకున్నారు ఎందుకు దొంగల సహవాసకుల్లాగా మీరు తయారైనారు కాబట్టి కాబట్టి దేవుని సేవకులు ఆ రీతిగా తయారై అటు వికారాబాద్ అటు ప్రాంతంలో అయితే మొత్తం అమ్మి ల్యాండ్స్ సేవకులు వాళ్ళ కొరకు అప్పట్లో మిషనరీస్ ఇచ్చిన ల్యాండ్స్ ఈరోజు మొత్తం ఆమె వేసుకున్నారు ఇది ఇక్కడే కాదు మొత్తం జరుగుతుంది స్థలం ప్రపంచంలో అంతా జరుగుతుంది అదే నేను మటుకు మీకు ఈ విషయం హెచ్చరిస్తాను మీరు ఒకవేళ మీరు స్థలాలు మీకు ఏమన్నా ఉంటే అవి మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోండి యథార్థంగా మీరు సేవ చేయగలరు చర్చిల పేరు మీద అనేసి తీసుకోకండి అవ్వండి దగ్గర ఒక అటే చేసిండు దాని తర్వాత దయ్యం పట్టింది దయ్యాలు వెలగొట్టిన పాసరికి దయ పట్టింది పడితే వాళ్ళ ఇంట్లో పిలిచి నన్ను ప్రార్థన చేయమని దాని తర్వాత దయ్యం విడిచిపెట్టింది కానీ నేను చెప్పేది ఏంటంటే బాగా అర్థం ఇది దిగజారిన స్థితి దయ్యంలోని నువ్వు వెలగొట్టిన నీ సేవలో ఎంతమంది స్వచ్ఛత పొందినప్పుడు నీకే ఉల్టా దయ్యం నీకే ఉల్టా రోగం రావడం నాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వినడానికి చాలా అది ఇదేమైనా ఏంది ఇంత అద్భుతమా అనేది కాదు కానీ నాకు అది ఒక రకమైన వేదనతో కూడింది మనతో పాటు సేవ చేసిన మనతో పాటు అంటే మనకంటే గంభీరంగా ఎదిగిన వాడు సేవలో మనకంటే ఎక్కు బాగా సేవతో ఉంటూ వాక్యాన్ని ప్రకటించేవాడు తీవ్రంగా ఎంతమంది వాడు వాక్యం చెప్తుంటే ఆకర్షింపబడుతుంటే మనకి ఏం కుళ్లేముండదు సంతోషమే అరే ఇంత బాగా సేవ ఇది దేవుని వల్ల కలిగింది అనుకుంటాం కానీ ఒక్కసారి టక్కున పడిపోయి దయము వచ్చి పడడము బట్టలిపేసి నగ్నంగా ఉండడము పాస్టరు ఆశ్చర్యకరం వింటే నాకు ఎంత కష్టమున్నా వాళ్ళ ఇంటికి పోవాల్సి వచ్చిందండి ఎంతో వెతుక్కుంటా వెతుక్కుంటా ఎంతో కష్టంతో పోయిన వాళ్ళ ఇంటికి నేను అడబోయి చూస్తే నాకు దుఃఖము వేదన వచ్చేసింది ఒకప్పుడు మనము విత్తనం నాటిన సంఘంలో ఇంత భయంకరంగా జరగడమేంది పది పది మంది వచ్చే సంఘంలో రెండు మంది వరకు ఎదగడం నేను చూసినదాన్ని కండరా మన ప్రయాసము దేవుడిద ఆశ్రయించింది కానీ దాని అది అంత భయంకరంగా దిగజారిపోవడం ఎందుకు ఆ రీతిగా తయారు కావడం ఎవడో ల్యాండ్ ఇచ్చిండు నువ్వు సరే నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి దశలో నువ్వు యథార్థంగా ఉండాలా నీలో ఎటువంటి స్వార్థం ఉండొద్దు తప్పు లేదు ఇప్పుడు నువ్వు ల్యాండ్ కొనుక్కున్నావు నీ పేరు మీద రిజిస్టర్ చేసుకో నువ్వు చర్చలుగా వాడుకో అంతేగాని చరి పేరు మీద రాసుకొని నువ్వు వాడుకోవడం అనేది తప్పది నువ్వు అనొచ్చి నేను సేవకుని కదా నాకు నాకు అంత అధికారం ఉంది కదా అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఇది దే దేవుడు నాకు ఇచ్చినాడు కదా అని నువ్వు సమర్థించుకుంటున్నావు కానీ అది నీ పేరు మీద లేదా ను దానిని నీ స్వార్థం కొరకు వాడుకుంటున్నావు ఆ రీతిగా నువ్వు మోసం ఉంటున్నావు కాబట్టి ఈరోజు జరుగుతుంది అంతా అదే కొంతకాలంకి ఏం చేస్తావు దాన్ని నీ మీ నీ పేరు కన్వర్ట్ చేసుకుంటావు అది మోసం కాబట్టి ఆ రీతి కాకుండా స్ట్రైట్గా నీ పేరు మీదే రిజిస్టర్ చేసుకో నీ పేరు మీదే దాన్ని నడిపించుకో నువ్వు ఇయర్లీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకో బిల్స్ అన్ని నువ్వు కట్టుకో యథార్థంగా ఉండు అది చాలా మంచిది కానీ మున్సిపాలిటీ రూల్ ప్రకారంగా నీ ఇంట్లో నువ్వు నడిపించడానికి వీల్లేదు కాబట్టి నువ్వు అప్పుడేం చేయాలా సంఘాన్ని రిజిస్టర్ చేపించాలా రిజిస్టర్ చేపించి లోకల్ పోలీస్ దగ్గరకెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా ఒకవేళ విలేజ్ అయితే పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలా అవన్నీ డాక్యుమెంట్స్ ఉండాల సంఘా నడిపించాలంటే అప్పుడేమవుతుంది మందిర సంఘము లేక చర్చు ప్రభుత్వంతో సమాధానపడి జీవించడం అంటే రెండు మృగాల తయారైపోతున్నాయి యుగ సమర్థులు రెండు మురుగులు అక్కడే కలిసి ఉంటాయి అనేసి మనం చూస్తుంటాం సరే ఇప్పుడు మనం ఆ దశకి ఎదగలేదా అని చూడడానికి కానీ ఇక్కడ చూపించిన ప్రకారంగా మటుకు ఇరవై మూడవ వచనంలో ఏరీతిగా తయారైన దేవుని బిడ్డలు అన్న విషయం హెచ్చరిస్తాడు తండ్రి వారి పక్షంన న్యాయము తీర్చరు అంటే అనాథలను మీరు ఆదరించరు విధరాన్ల వ్యాధ్యము విచారించరు వారికి మీరు సహాయపడరు విధానాలకి మీరు సహాయపడరు చూడండి ఇరవై నాలుగవ వర్షంలో ఎంత కఠినంగా ప్రభు మాట్లాడుతు ప్రభును ఇస్రాయల్ యొక్క బలిష్ఠుడును అంటే మన ప్రభు బలిష్టుడు ప్రభువును ఇస్రాయెల్ యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపత్యకు యహోవా ఇలాగునా అనుకొరుచున్నాడు ఏమని దేవుడు ఆహా నా శత్రువులను గూర్చి నేనికను ఆయాసడను నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందును నా హస్తము నీమీద పెట్టి క్షౌరము చేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిసిన తగరమంతయు తీసివేసెదను అంటే ఇది యువ సమాప్తిలో వాళ్ళు ఎట్లా తయారవుతారు అన్న విషయం చెప్తుండడు ఎంతగా వాళ్ళని తయారు చేస్తాను ఎంతగా వాళ్ళని దుష్టాత్మక అప్పగిస్తాను అని హెచ్చరిస్తుండే వాళ్ళు ఎట్టిరు ఎట్టి పంటి ఏమంటాం వాళ్ళలో ఎంత కూడా విలువ లేగ్ని జీవితంలాగా వాళ్ళని తయారు చేస్తా అంటే బంగారం వాళ్ళ వెలుగును తీసేస్తా వాళ్ళ తగరం తీసేస్తా వాళ్ళ మరుపు మెరుపు ఉండదు వాళ్ళ వెలుగు ఉండదు వాళ్ళ జీవం ఉండదు వాళ్ళు భ్రష్టంగా తేరేతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే వాళ్ళని నా శత్రులుగా మార్చుకుంటా అంటున్నాడు దేవుడు అంతా భయంకరంగా వాళ్ళు తేరనారన్న విషయం మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని మనం తిరిగి ధ్యానించినప్పుడు జనులలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు సదమాఘమర కాపురంలో ప్రభు మాట్లాడుతుడు అబ్రామతో ఒక్కడు కూడా నీతిమంతులు లేడు అబ్రాహ్మ అందుకే నేను దాన్ని శిక్షించబోతున్నానని చెప్పిన హెచ్చరించండి అదే రీతిగా మనము ఇంకొక విషయంలో కూడా దాని చూడండి ఒక వాక్యం జరమయా ఐదవ అధ్యాయము ప్రతి ప్రవక్త కాలంలో ఇవి జరిగినాయి కాబట్టి తిరిగి మన కాలంలో ఇవి నెరవేరాల్సిందే చూడండి ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రవక్త ధర వీధులలో అటు ఇటు పరిగెత్తు చూచి తెలుసుకునుడి ఏంది ఎందు పరిగెత్తాలా ను అటు ఇటు పరిగెత్తిన ఎక్కడ పరిగెత్తినా నీకు ఒక్కడ కూడా నీతి మంత్రుడు కనిపించడు అది వాక్యం ఎరుసలేము అంటే ఆత్మీయ ఋషులేం లేక మత క్రైస్తవ జీవితం పరమయ్యులే ఎరుసలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకున్నది దాని రాజవీధులలో విచారించుడియా జరిగించు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడలేడా నేను దాన్ని క్షమించదును ఒక్కడు కూడా న్యాయం చేస్తలేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుడు కాబట్టి దాన్ని క్షమించడు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు యహో జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు న్యాయం చేయరు మొత్తము మోసమే చేస్తున్నారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నారు కాబట్టి ఆయన ఏ రీతిగా ఏసుల మీద దృష్టి పెట్టుకుంటారు చెప్పండి ఆయన ఎవరి మీద దృష్టి పెట్టుకుంటారు చూడండి యహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు ఆయన నీలో యథార్థత ఉంటేనే నీ దృష్టి ఉంచాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీలో యథార్థత ఉండాల ఎట్టి పరిస్థితుల్లో అబద్దాలు ఉండదు మోసం అసలే ఉండద్దు కపటము ద్వేషము ఆ గుణగణాలు నీలో ఉండొద్దు ఇందగా చూసిన గుణగణాలు ఉండద్దు లంచగొండితనము అన్యాయము మోసము ఇవి నీలా ఉండద్దు నీ మీద ఆయన కన్ను దృష్టి దివారా తరంలో ఉండాలంటే నువ్వు యథార్థంగా తయారు కావాలా బ్రదర్ యథార్థంగా తయారు కావాలంటే ఏంది బ్రదర్ అని అనొచ్చు ఇంతవరకు మనం అదే దనిస్తున్నాం ఇసారి ఎందుకు యథార్థంగా ఉండలేకపోయినారు వాళ్ళు విధుల పట్ల న్యాయం చేయలేదు అనాథలను ఆదరించలేదు వాళ్ళ దేశమంతా అన్యాయంతో నింపినరు మోసంతో నింపెండ్రు దాని తర్వాత మనం మీక గ్రంథాలు ఇచ్చినాం అంతకంతకు చెడిపోవడం అనేది వాళ్ళు లంచాన్ని ప్రేమించినరు దాని తర్వాత బహుమానాలు కోరినరు ఇంకేం చేశారు ఎంత వెతికినను ఒక్కడును యదార్థవంతుడు లేడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండే కాబట్టి ఇప్పుడు మనము వాక్యాన్ని ముగించుకోకముందు నేను అనుకున్నాను నీ వారం అయిపోద్ది అనుకున్నాగా నీ వారం కాదు వచ్చే వారానికి మనం వెళ్లాలా కాబట్టి కీర్తనల గ్రంథంలో ఒక వాక్యాన్ని తీసుకుని మనము ముగించుకుందాం దీని అర్థం ఏంటంటే మొత్తము దేశం మొత్తం చెడిపోయింది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు చూడండి కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయం కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయం మొదటి వచనలేమని చూడండి యహోవా శరీ చచ్చి ఉన్నాను ఎందుకు ఈ లోకంలో దేని మీద మనం ఆధారపడలేము ఎందుకంటే అది మొత్తం చెడిపోయింది అధికారులు చెడిపోయినారు న్యాధిపతులు చెడిపోయినారు మనుషులు చెడిపోయినారు పక్షువల్లి నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెబుట ఎలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేటకై తమ బాణములు వారి అందు సంధించి ఉన్నారు అంటే గొప్ప జనం మీదకి వీళ్ళు ఏరితిగా వస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు బాణములు అన్నప్పుడు మీకు తెలుసు అంటే లేకది తేల్ తేలక సాదృశ్యం బాణాలను వదిలేవాళ్ళు సర్పాలన్నట్టు కాటి అవి ఆత్మీయ దృష్టిని మనం ఎప్పటికీ అర్థం చేసుకోవాలి వాటిని ఎప్పటికైనా దేవుడిని విధానాలు ఒకటే రీతిగా ఉంటాయి అవి మారవు అవి మనకి తిరిగి మీక గ్రంథం ఏడాధ్యాయంలో చాలా తేటగా చూపిస్తాడు చివరికి వాళ్ళని ఏ రీతిగా దేవుడు తయారు మన్ను తినే సర్పంలాగా తయారు చేస్తాను అక్కడే అదే అధ్యాయంలో ఏడావాధ్యాయం చివరిలో అది మనం వచ్చేవారం చూస్తాం చీకట్లో అంటే శ్రమాల కాలంలో యథార్థ హృదయ మీద వేటకై తమ బాణములు వారి అందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏమీ చేయగలరు మొత్తము ఫౌండేషన్స్ లేక పునాదులు చెడిపోయినై ప్రపంచమంతటా ఎక్కడ చూసినా లంచగొండితనం ఎక్కడ చూసినా మోసము ఎక్కడ చూసినా దగ్గ ఎక్కడ చూసినా ద్వేషము ఎక్కడ చూసినా దోచుకోవడము ఎక్కడ చూసినా నరహత్య ఎక్కడ చూసినా లంచుండి తనము ఎక్కడ చూసినా బహుమానాలు ఆశించడం మీ ఇంటికో అని ఆశించడం ఇది అంతా దేవుని సేవ జీవితంలో యధావిధిగా అయిపోయింది అంటే మొత్తం నాశనమైపోయింది పునాదులు నాశనమైపోయినాయి మనం మటుకు ప్రవక్తలు వేసిన పునాదుల మీద అపోస్తలు వేసిన పునాదుల మీద మన జీవితాలు కట్టుకున్నాం కానీ ఈ లోకంలో ఆ పునాదులు మొత్తం చెడిపోయినాయి అంటే మత క్రైస్తవ జీవితంలో ఆ పునాదులన్నీ చెడిపోయినాయి పాడైపోయినాయి అంటే కూలిపోయినాయి పునాదులు అన్నీ పాడైపోయినాయి దాని మీద నీ జీవితం కట్టుకోలేవు నీ ఇల్లు కట్టుకోలేవు నీతిమంతులు ఏమీ చేయగలరు బాగా చేసుకోండి పునాదులు పాడైపోయినప్పుడు నువ్వేం చేస్తావు నీతిమంతున్నవి గమ్మున కూర్చుంటావా పునాదులు సరి అది నీ తీర్మానం చాలా మంది వాక్యాన్ని చెప్తారు పునాదులు పాడైతే ఏం చేయాల పైన ఉంది వాక్యం హెచ్చరిస్తారు మనుషులు నువ్వు పక్షిలాగా ఎగిరిపో అని హెచ్చరిస్తుంటారు కొంతమందికి చెప్తుంటారు అరే నీకొందుకు వచ్చిన తలనొప్పి అయి వెళ్ళిపో అంటారు తన స్నేహితులు ఇచ్చిన అడ్వైస్ అది ఆ పన్నెండవ అధ్యాయం మీద ధ్యానించినప్పుడు సౌలు రాజు దావిదీ మీదకి వ్యతిరేకంగా లేచినప్పుడు దావిదు తప్పించుకొని రాయబడ్డ కీర్తన ఇది సౌలు రాజ్యము ఎట్లా కూలిపోయిందో మనకు తెలుసు అపవిత్రతతో దుష్ట ఆత్మ అతన్ని పట్టుకోవడం వలన ఆయన దేవుని ఆత్మను పోగొట్టుకొని చివరికి ద్వేషంతో ఈర్షతో సూసైడ్ చేసుకుంటూ చసిపోతాడు కదా అతను సౌలరాజు సూసైడ్ చేసుకుంటాడు కదా ఆయన ఆయన టైంలో మొత్తం కృషించిపోయింది దేశం ప్రభువుని సేవించడం మర్చిపోయి వాళ్ళు కర్ణ పిశాచుల దగ్గర పోయి వాళ్ళు ఆశ్రయించారు అంటే మంత్రాంగల దగ్గర పోయి దేవుని బిడ్డలు మంత్రంగా దగ్గర పోయి ఆశ్రయించారు అంతగా అంటే దేవుని వాక్యం ప్రేమ ఆసక్తి మొత్తానికే పోయింది ఆ కాలంలో అటువంటి టైంలో చాలా మంది ఏమంటారు అంటే ఇక్కడ నుంచి మనం త్వరగా పారిపోవడం ఇంపార్టెంట్ ఈ లోకంలో నుంచి మనం త్వరగా పారిపోవడం ఇంపార్టెంట్ అనేసి కొంతమంది చెప్తున్నట్టారు ఎందుకు వస్తే బాధ నీకు వెళ్లిపోయి నుంచి త్వరగా పోయి మంచిగా నీ కుటుంబంతో నీ ఉద్యోగం నువ్వు నీ అంత నీదే అని కొంతమంది రాంగ్ ఐడియాస్ ఇస్తూ ఉంటారు కానీ దావేద నేను అట్లా పారిపోను నేను అట్లా పారిపోను ఏమంటున్నా చూడండి నాలుగవ విషయంలో యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అందరూ పారిపోతే ప్రభు పారిపోతాడా ఆయన ఆయన ఆయన మందిరంలో ఆయన ఉంటాడు ఆయన ఆలయంలో ఆయన ఉంటాడు అది బిల్డింగ్స్ కావు నా శరీరము నా నా శరీరం ఆయన ఆలయమైతే నా హృదయంలో ఆయన ఉంటాడు నివసిస్తాడు నా హృదయమే పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం కాబట్టి నా హృదయంలో ఆయన నివసిస్తాడు ఆయన ఎక్కడ పరిగెత్తిపోడు కాబట్టి నేను కూడా ఎక్కడికి పరిగెత్తిపోను ఇక్కడ పునాదులు నాశనమైపోతే పాడైపోతే నేను వాటిని కట్టాల నిహమయ కాలంలో మనం అది నేర్చుకుంటాం నిహమ్య గ్రంథాన్ని మనం ఒకరు ధ్యానిస్తాం దీర్ఘంగా ఆయన దాన్ని పడిపోయిన గొడలను కట్టించాడు ఆయన విడిచిపెట్టిండు ఆ పునాదులు చెడిపోయిననేసి చెడి విడిచిపెట్టలేదు బబులన్ రాజ్ దగ్గర అధికారం పొంది అక్కడి నుంచి వచ్చి మొత్తం వాళ్ళ దేశస్తులందరినీ జమ చేసుకొని ఆ మందిరాన్ని కట్టించి పట్టణపు గొడలు కట్టించాడు మందిరపు పునాదులన్నిటి సరి చేసిండు దాని మీద మళ్ళా రాళ్ళేసి గోడేసి మంచి మందిరాన్ని కట్టించుకున్నాడు కట్టించుకొని దేవుని స్మృతించినాడు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం అదే ఈరోజు మత క్రైస్తవ జీవితంలో పునాదులు జడిపోయినాయి ఎందుకంటే మనుషుల కల్పితల బోధల ద్వారా కాబట్టి మనము గమనం చూస్తూ లేక పరిగెత్తు వెళ్ళిపోతుంటామా గొప్ప జనాన్ని మనం అట్లా విడిచుకోవడం వీలు కదా మనం నేర్చుకున్న విధానమే అది ఇంతకాలం నుంచి ప్రభు మన నారి దగ్గర సిద్ధపరుస్తుంది ఆయన తన పరుశుత ఆలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమంది ఆయన నర్లను కన్నులారా చూచుతున్నాడు తన కను చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ప్రతిక్షణం మనం ఇదే అర్థం చేసుకున్న ప్రతి క్షణము ఆయన కనుదృష్టి నా మీద ఉన్నది ప్రతి క్షణం ఆయన నన్ను చూస్తున్నాడు అన్న తలపు నీకు వచ్చినప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడులే దేవుడు చూస్తలేడులే అని ధీమాగా ఉంటేనే దయ్యం దేవుడు ఏం చూస్తలేడులే ఇది నిజమా అని అబద్ధం చెప్పిండు వాడు కాబట్టి ఇది నిజం కానే కాదు మీరు సవనే సవరు అని వాడు మోసగించి కాబట్టి మనము ఆ రీతి ఉండడానికి వీలదు ఈ వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది ప్రతి క్షణము ఆయన కనుదృష్టి మన మీద ఉంది ఆయన ఆయన పరుశుతాలంలో ఉన్నాడు ఈ క్షణము ఆయన సింహాసనం ఆకాశం ఆయన నరులను కన్లారా చూచుచున్నాడు ప్రతి క్షణం ఆయన చూస్తున్నాడు మనల్ని ఇప్పుడు ఈ క్షణం చూస్తున్నాడు మనం యహోవా నీతిమంతులను పరిశీలించును ఖచ్చితంగా నిన్ను నన్ను పరిశీలిస్తాడు ఆయన నువ్వు నీతిమంతును ఆయన టెస్ట్ చేస్తాడు ఆ బ్రాని టెస్ట్ చేయలేదా ను నీతి మంత్రునివాదా నీ కొడుకును అప్పగించని టెస్ట్ చేసిండా లేదా నీ కొడుకుని బలెర్పించని టెస్ట్ చేసిందా లేదా ఆయన ప్రత్యేక టెస్ట్ చేస్తాడు నువ్వు నిజంగా నీతి మంత్రునివా కాదా అనే గొప్ప జనంకి భయంకరమైన టెస్ట్ ఆయన పెట్టబోతుండే త్వరలో ఎందుకు వారు నీతి మంతులు అనుకుంటున్నారు వాళ్ళు స్వనీతిని ఆదర చేసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకందరికీ ఆ టెస్ట్ తప్పదు దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు ఎవరైతే బలాత్కారం తీస్తారో వాళ్ళందరూ ఆయనకి అసహ్యులు దుస్తుల మీద ఆయన ఉరులు కురిసి కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహో నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు కాబట్టి నిజంగా యథార్థవంతును అయితే ప్రతిరోజు ఆయనని దర్శించు ఏ దర్శిస్తావు ప్రతి దినము ఆయన వాక్యాన్ని చేసినప్పుడు నువ్వు ఆయన దర్శనం చేస్తున్నావు మన ప్రభు గుణాన్ని అర్థం చేసుకోవాలా ఆయన హృదయం ఏరీతి ఉంది ఆయన ఎప్పుడు ఏం ప్రేమిస్తారంట నీతిని ప్రేమిస్తారంట మనం కూడా అది నేర్చుకోవాలి నీతిని మనం ప్రేమించడం నేర్చుకోవాలి అంటే ఏంది ఆయన కలవరసిల్ల తనని చూపించిన ఆ ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవాలి నీతి అంటే దానికి సంబంధించింది ఆయన మనం రక్షించుకున్నాడు అనే దానికి నీతి సాదృశంగా ఉంది ఆయన ఒక్కడే నీతి లోకంలో ఆయన మరణ భూమి స్థాపన నేను నీతిమంతులుగా మార్చుకున్నాడు కాబట్టి నువ్వు అందుకని ప్రేమిస్తున్నావు ఆయన చేసిన బలియాగాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు శిల మీద చూపించిన ఆ యొక్క త్యాగాన్ని నువ్వు తలపోస్తున్నావు ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాయి ఏ నీతిని ప్రేమిస్తుండో నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలా అటువంటి జీవితం మనకి దేవుడు అనుగ్రహించాలా పునాదులు చెడిపోయినాయి ఖచ్చితంగా ఖచ్చితంగా పునాదులు చెడిపోయినాయి అవి మనకి ప్రభువు చూపిస్తున్నాడు ఎంతో కాలం నుంచి ఇక్కడ ఆరు సంవత్సరాలు దాట్ రెండు మూడు వందల గంటల దేవుని వాక్యాన్ని మనం గణించినాం పునాదులు సంపూర్ణంగా చెడిపోయినాయి ప్రతి దశలో చెడిపోయినాయి ఆత్మీయ దుస్తం చూస్తే మత కల్పితమైన బోధములు ర్యాప్చర్ కల్ట్ బోధ మోసకరమైన బోధ క్రైస్తవ సంఘం మొత్తం క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది ఫౌండేషన్స్ లేవు అపోసల బోధని పక్కకు పాటలు పాడతారు కానీ అపోసుల బోధ లేదు ఎక్కడ వాళ్ళలో ఐక్యత లేనేలేదు మీకు అదే జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళందరూ మూడవ వచ్చ చివరి భాగంలో చూడండి రెండు చేతులతోనూ కీడు చేయ పూను కొందరు యుగ సమాప్తిలో అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేదురు ఇందకృష్ణం యశా గ్రంథంలో ఇదే వాక్యం యేషాకాలంలో నెరవేరింది మీకాలంలో నెరవేరింది మన కాలంలో బహు బహ గంభీరంగా నెరవేరుతుంది అధికారులు బహుమానంలో కోరుదురు న్యాధిపతులు లంచం పుచ్చుకుందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయరు అలాగున్న వారు ఏక పట్ట ఏక ఉండి దాన్ని ముగింతురు అంటే వాళ్ళ ఐక్యత దాంట్లో ఉంది ఈ లోకాన్ని దోచుకోవడం అనే దాంట్లో ఐక్యత ఉంది కానీ అపుస్తక రంగంలో మనం చూస్తాము అపుస్తకాలలో మనం చూస్తాము ఈ విషయాన్ని మొదటి అధ్యయనంలో వాళ్ళు ఎడతెగక దేవుని భయభక్తులందు ప్రార్థన చేయడమూ రొట్టెస్టయందు అన్నిట్లోనూ వాళ్ళు ఎడతెగకున్నారు ఒకటే బోధలో ఉన్నారు వాళ్ళు మనం కూడా అటువంటి బోధకు రావాలి ఈరోజు లేదా బోధ ఎడతెగక ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటూ అందరూ ఐక్యత కలిగి జీవించడం ఒకటే బోధలో వాళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు నామంలోనే వాళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మొత్తం మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చకారంలో అటువంటి ఐక్యత లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఈ వాక్యం ప్రకారంగా ఇగ సమాధిక వచ్చేప్పటికీ కాబట్టి మనం ఏం చేయాలి పునాతులు చెడిపోయినాయి కాబట్టి లైట్ తీసుకోవాలన్నా ఎవడి పాపన్న వాడే పోతాడు మనం తీసుకోవాలన్నా పోయిన అట్టుపోయిన వారు కూడా మనం ధ్యానించాం తెస్లో రాసిన పత్రికలో చెడు తన్నను విసర్జించాలా దాన్ని వ్యతిరేకించాలా అని ఉంది వాక్యం చరితలన్నీ మనం వ్యతిరేకించాలా అది మన సేవా జీవితం కాబట్టి పునాదులు జడిపోతే లైట్ తీసుకుని విడిచిపెట్టేది గానే కాదు దాన్ని సరిచేసే బాధ్యత మనకి మనం అందరం చేయాలి ప్రతి స్థలంలో ఆ వాక్యాన్ని మనం అనేక ప్రకటించాలా ఏ రీతిగా పునాదులు ఏ రీతిగా వాటిని మనం సరిచేయాలా నేహమ్యా ఏ రీతిగా చేసిండో మనము అదే ఆసక్తితో చేయాలా నేహమ దుఃఖంతో ఉంటే రాజు అంటున్నాడు ఎందుకు ఈరోజు నువ్వు దుఃఖంగా ఉన్నావు అంత బాగానే ఉంది కదా నా పితరుల పట్టణము నా పితరులు ఆరాధించిన మందిరము నాశనమైపోతే నేను ఎట్లా సంతోషించగలను అంటున్నాడు కాబట్టి పునాదులు చెడిపోతే మనం సంతోషిస్తామా సంతోషించడానికి వీల్లేదు నెహమ్య కలిగిన హృదయము నీకు కావాలి రోజు ఆత్మ మనకు చాలా అవసరం ఎందుకంటే ఆయన నెహమ్య మన ప్రభుకి సాదృశ్యంగా ఉంటాడు నేను ఎప్పుడన్నా మీకు దీర్ఘంగా చూపిస్తాను మన ప్రభు జీవితం ఏ రీతి ఉందో అర్థం అద్దంలో చూసుకున్నట్లే ఉంటుంది నిహమియ జీవితం అయన ఏ ప్రభు ఏ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుండో నిహమియా కూడా అడుగడుగునా అదే రీతిగా నిర్వర్తిస్తూ ఉంటాడు మన ప్రభుకి సాదృశ్యంగా ఆయన ఉన్నట్టు మనం అక్కడ చూస్తాం ఆ వాక్యం కాబట్టి నెహమియా దుఃఖంతో ఉన్నాడు ఎరుసలేము పట్టబడింది ఎరుసలేము ధ్వంసం చేయబడింది మరి విశేషంగా నేను మీకు చెప్పిన నిహమియా కాలంలో ఎరుసలేము మందిరంలో ఒక అన్యుడు ఆ మందిరంలో ఒక రూమ్ ని చేసుకున్నాడు అని నేను మీకు ఎప్పుడన్నా చూపిస్తాను వాడు బబులోను కాపురొస్తుంటాడు రాజుకి దగ్గర సంబంధి ఉంటాడు వాని పేరు నోటికొస్తలేదు నాకు సన్ బాలట్ దోస్తు సన్ తోబియా తోబియా అనేవాడు మ ఆలయంలో ఒక ఒక ప్రాంతాన్ని ఒక ఒక పెద్ద రూమ్ని కబ్జా చేసుకుంటాడు కబ్జా చేసుకుని వాని దేవతలను తీసుకొచ్చి పెట్టుకొని వాడు అక్కడ వాడి పుస్తకాలు వాడి దేవతలు తీసుకొచ్చి వాడేదో ఒక హోటల్లాగా తయారు చేసుకుంటాడు దాన్ని నెహమ్యా వచ్చి మొత్తం అదంతా చెత్త చెదరమంతా తీసి పడేస్తాడు మొత్తం క్లీన్ చేస్తాడు మన ప్రభు ఏరి అయితే మందిరాన్ని క్లీన్ చేసిండో ఆయన మరణించక ముందు పోయి ఆ రూకలు మార్పిడి చేసే వాళ్ళని రూకలు అన్నింటినీ చల్లేసి బయట గొర్రెలను అన్నింటిని విడిచిపెట్టేసి వాళ్ళందరినీ క్లీన్ చేసినట్లు నిహామియా కూడా అట్లా క్లీన్ చేస్తాడు మందిరాన్ని ఇవన్నీ మనకి తిరిగి తిరిగి నెరవేరుతున్నట్టు మన ప్రభు చూపిస్తూ ఉంటాడు చేసినాడు పాత నిబంధన కాలంలో మన ప్రభువు కృత నిబంధన కలం చేసిండు యుగ సమాప్తిలో నీ బాధ్యత నా బాధ్యత అదే మనం ఇక్కడ కూర్చొని ఉత్తగా విని పోయేది కాదు వాక్యం సంతోషంగా దేవుడు ఎన్ని విషయాలు బయపరుచుండు మాకు అనేసి నేను సంతోషించి ఇంటి ఆనందిని పడుకునేది కానీ కదా నేనేదో నాకేదో రికార్డ్ చేసుకుని నా వాక్యాలన్నీ ఇంటర్నెట్లో వినాలా ప్రపంచంలో ప్రజలందరూ వినాలా అని నాకేమంత మోజులేదు ఆ వేదన నేహమియా పట్టిన వేదన మనకు బట్టాలేనొచ్చు మన ప్రభుకున్న వేదన నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారు యాజకులారా మీరు దొంగల సహవాసకులుగా తయారైనారు మీరు మీరు సర్పణులలాగా తయారైనారు అన్న విషయాన్ని ఆయన ఎంతో వేదనతో అనిలకు అప్పగించబడ్డ ఈ ప్రాంగణాన్ని మీరు బిజినెస్గా మార్చుకున్నారు అనిలని మీరు ఎప్పుడు దేవసాన్ని నడిపిస్తారు ఎన్ని సంవత్సరం నుంచి సులమోను కాలం మొదలుకొని మన ప్రభు పుట్టిన కాలం వరకు కొన్ని వందల సంవత్సరాలు దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలు మనుషులను మీరు రక్షణ నడిపించలేదు ఎంతమంది నరకరు మీరు ఆయనకు అది వేదన పట్టుకుంది బట్టి నేహమియా ఏ రీతిగా అయితే మందిరాన్ని క్లీన్ చేసిండో టోబియా వస్తువులను అన్నింటిని క్లీన్ చేసిండో బబులని దేవతలను అన్నింటినీ క్లీన్ చేసి పడేసిండో మన ప్రభు కూడా ఆ రీతిగానే మందిరాన్ని క్లీన్ చేసిండో ఆయన ఈ రోజు కూడా క్లీన్ చేస్తున్నాను ఈ హృదయాన్ని కాబట్టి మన హృదయమైన మందిరం కాబట్టి మన జీవితమే మన శరీరమే ఆయన మందిరం కాబట్టి ప్రభు నన్ను క్లీన్ చేయ ప్రవ్వా నాలో ఇంకా ఏమైనా అడ్డంకులుంటే విగ్రహాలు ఉంటే దాన్ని తొలగించి ప్రవ్వా నేను నా సొంత నా సొంత జీవితాన్ని ప్రేమిస్తున్నానా లేక నా కుటుంబంలో నేను ప్రేమిస్తున్నా నా మందిరాన్ని నేను ప్రేమిస్తున్నానా నా సేవా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నా నేను ఇట్ల చేసిన సేవ అట్ల చేసిన సేవ అని గొప్పగా విరవీగుతున్ననా ప్రవ్వా అటువంటి ఏమిటి నాకు చూపించినయనా నేను గొప్పగా వాక్యం చెప్తానని నేను నా హృదయంలో గర్విస్తున్నానా నాకెక్కువ తెలివి ఉంది నాకెక్కువగా వాక్చాతుర్యంగా ఉందని నేను విర్రవీగుతున్ననా ఇటువంటి చెత్తా చెదారం తీసిపోయి ప్రవ్వా దేని పనికిరాని మమ్మల్ని మీ బిళ్ళగా తయారు చేసుకున్నారు మీరు మమ్మల్ని ఆకర్షించుకోకపోతే మేమందరం నశించిపోయేవాళ్ళం ప్రవ్వా నేహమ్యాకి కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పడిపోయిన గోడలను మేము కట్టాల పట్టణపు గోడలు మత క్రైస్తవం పడిపోయే కాలానికి మేము సిద్ధపడుతున్నాం పునాదులు మొత్తం చెడిపోయినై మేం గమ్మున ఉండం ప్రవ్వ నోరు మూసుకొని ఉండం మీ సమాజంలో మీ నీతి సత్యాన్ని మేం ధైర్యంగా ప్రకటిస్తాం మీరే మా నోటి ద్వారా ప్రకటించేవాళ్ళు ఏం మాట్లాడనో మాకు తెలియదు ప్రవ్వ మీరే మీ మాటలు పెట్టి మాట్లాడమే మీరే మమ్మల్ని మాట్లాడిపించండి ప్రవ్వా అన్న ప్రార్థన మనకు చాలా అవసరం కళ్ళు మూసుకోండి ప్రార్థిస్తాం కృపామయ్య వేసే మీకు వందాలు ప్రవ్వా పునాదులు మొత్తం చెడిపోయినట్లు పడిపోయినట్లు మీరు మాకు చూపిస్తున్నారు మీకు ఆ గ్రంథము చివరి అధ్యయనంకి వచ్చేటప్పటికీ మొత్తం చెడిపోయినట్లు మీరు చూపించినారు అధికారులు న్యాధిపతులు గొప్పవారు అందరూ భయంకరమైన క్రూరమైన మోసంలో దుష్టత్వంలో ఉన్నట్లు మీరు మాకు చూపించినారు యశాభక్తుడు కూడా అది చూపించినాడు ఇర్మియా భక్తుడు కూడా అది మాకు చూపించినాడు ప్రవ్వా దావిదు కాలంలో కూడా అది నెరవేరిందని చూపించినారు కనీసం మూడు నాలుగు సార్లు అవి నెరవేరినట్టు మీరు మాకు చూపించినారు మీ కాలంలో కూడా ఆ రీతిగా నెరవేరింది ప్రవ సంపూర్ణంగా చెడిపోయింది లోకం అలాగా ఎన్నో సార్లు ఈ లోకం చెడిపోయినప్పుడు మీరు దానికి తీర్పు తీర్చినారు ప్రవ్వా కానీ మీరు ఇప్పుడు మటుకు ఎంతో ఓర్పు సహనాలతో మమ్మల్ని భరిస్తున్నారు మత క్రైస్తవ జీవితాన్ని మీరు భరిస్తున్నారు కానీ చివరి అవకాశం మీరు ఇస్తున్నారు ప్రవ్వ వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం గొప్ప పట్ల మీ యొక్క కనికరాన్ని చూపించమని మేము ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్ర సమయంలో పునాదులు చెడిపోతే మేము నోరు మూసుకొని మేము ఉండం ప్రవ్వా మేము పక్షిరాజులాగా పక్షిలా వేలే ఎగిరిపోం ప్రవ్వా మేము ఆ పునాదులను సరిచేయాలా మీరిచ్చిన ఆ యొక్క యోగ్యతని వాడుకోవాలా మీరిచ్చిన ఆ యొక్క అభిషేకాన్ని మేము వాడుకోవాలా ఆ పునాదులను సరిచేసి అనేకులను మీ చింతకు నడిపించాలా ప్రవక్తలు వేసిన పునాది అప్పొసల్లు కట్టిన వేసిన పునాది మీద మేము వారి జీవితాలను నిర్మించాలా అటువంటి సేవలో మమ్మల్ని నడిపించండి మీ కొరకు సాక్షులను పెట్టుకుని మీరే మహింపొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి ఆ